పదిహేనవ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగం గీతాచార్యులైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ జ్ఞాన సిద్ధాంతమును చక్కగా ప్రతిపాదిస్తున్నారండి జ్ఞానం అనగా ఏమి అనే విషయం పదమూడవ అధ్యాయం మొదలుకొని చాలా అద్భుతంగా వివరిస్తున్నారండి ఈ అందరికీ పరిచయం లేదండి ఇదేనా నిష్కామ కర్మ కానీ ఏదన్నా చేయమంటే చేస్తారు పుణ్యకర్మ చేయమంటే చేస్తారు పరోపకార కర్మ చేస్తారు మరికొందరు పూజ చేయమంటే చేస్తారు ప్రదక్షిణం చేయమంటే చేస్తారు అగరవర్తులు ఎలిగించమంటే ఎలిగిస్తారు ఏ తీర్థయాత్రలు చేయమంటే చేస్తారు ఇది భక్తి సంబంధమైంది అది కర్మ సంబంధమైంది కానీ జ్ఞాన సంబంధమైన విచారణ ఎవరికొన్నా చెప్పండి పుట్టిన తర్వాత అనేక వ్యవహారముల్లో మునిగిపోతున్నాడే కానీ తానెవరో తెలుసుకోవటం లేదా రాకెట్ వేసుకుని వేల మైళ్ళు లక్షల మైళ్ళు పోతున్నారు చంద్రుడి దగ్గర కూడా వెళ్ళిపోయినారు కానీ హృదయంలో ఒక అంగుళమైన లోపలికి వెళుతున్నారా చెప్పండి ఆ ప్రేమ ఆ కరుణ అనేది హృదయ సంబంధమైనటువంటి ఆ సద్గుణాలు ఎవరికైనా ఉన్నాయా ఉంటే ధన్యులు వారి జీవితం సార్థకం అవుతుంది అన్నది జన్మించింది ఇందు కొరకండి ఏ ప్రోగ్రెస్ సమ్ చేంజ్ ఏదైనా ఒక మార్పు మంచి ఉన్నతమైనటువంటి మార్పు కలగాలండి ఈ రోజు అదే చెప్పబోతున్నారు శ్రీకృష్ణ పరమాత్మ ఆయన జీవుడిగా ఉండబాక శివుడుగా మారండి నాయన పురుషుడిగా ఉండబాక పురుషోత్తముడుగా మారండి అదండి ఈరోజు పురుషోత్తమ ప్రాప్తి యోగం పురుషుడంటే మన మగవాడు అని అర్థం కాదండి ఇక్కడ పురుషుడంటే పురీకల్లో నివసించేవాడు పురుషుడు పూరీకం అంటే అష్ట మన వేదాంతంలో ఉంటుందండి అష్ట ఎనిమిది వినండి ఐదు కర్మేంద్రియములు ఐదు జ్ఞానేంద్రియములు పంచమహాభూతములు పంచప్రాణములు మనస్సు బుద్ధి చిత్తము ఇవన్నీ చేరిస్తే ఎనిమిది అవుతాయండి ఈ ఎనిమిది చేరితే ఒక ఉపాధి ఉపాధి ఈ ఉపాధిలో నివసించేవాడు అనగా పురీకల్లో నివసించేవాడు పురుషుడు ఎవరైనప్పటికీ జీవుడు అని అర్థం అండి సార్ పురుషుడంటే అర్థం పురీకల్లో నివసించేవాడు అది మనుషుడు కావచ్చు జంతువు కావచ్చు రాక్షసుడు కావచ్చు దేవత కూడా కావచ్చు ఎనిబడి ప్రాణి సుజ ఈ ప్రాణి కోట్లన్నింటిలో మహోన్నతమైనటువంటి స్థానాన్ని పొందిన వారు ఎవరు పురుషోత్తముడు సుజ పురుషుడు అంటే ఈ జీవుడు లేక ప్రాణి వీరందరిలో సుపీరియర్ పొజిషన్ ఆక్యుపై చేసుకుంది పురుషోత్తముడు అనిగా భగవంతుడు ఈ జీవుడు ఎల్లప్పుడూ జీవస్థితిలో ఉంటే ఎట్లా చెప్పండి ఇది జీవస్థితి అంటే రిఫ్లెక్షన్ ప్రతిబింబ స్థితిలో ఉంటే ఎప్పుడూ బాధలేనండి ఇప్పుడు సూర్యుడు వెలుగుతున్నాడు అండి కొండ ఉన్నది ఎక్కడ బయట ఆరు బయట కొండ ఆ కొండలో నీళ్లు పోసినారు నీళ్లు పోస్తే సూర్యుని యొక్క ప్రతిబింబం దాంట్లో పడిందండి ఆ ప్రతిబింబం గాలి వస్తే కదులుతుంటుంది ఏదైనా మూతబడితే కప్పబడిపోతుంది ఏదైనా దుమ్ము పడితే మురికైపోతుంది చూడండి ఆ నీళ్లు మురికి అయిపోతే బింబం కూడా కదులుతుంటే చూడండి ఎట్లా ఉంటుందో దానిలో ప్రతిబింబం సూర్యునికి ఏమైనా ఉన్నాయా ఈ దోషాలు చెప్పండి ఈ ఇప్పుడు మూడు దోషాలు కనిపిస్తున్నాయి ఏమిటి చెప్పండి నీళ్లు మురికిగా ఉన్నాయి అదొక దోషం నీళ్లు కదులుతున్నాయి అదొక దోషం నీటి మీద ఎవడో మూత పెట్టాడు అదొక దోషం మల ఆవరణ విక్షేపం చూడండి ఇది పారిభాషిక పదాల్లో వేదాంత భాషలో చెప్పాలంటే ఇదండి మల విక్షేప ఆవరణ మలం అంటే పాపం జీవునికి ఈ మనస్సులో అనేక జన్మార్జితమైనటువంటి పాపం పేరుకుపోయిందండి గడ్డగట్టుపోయింది ఏ విధంగా నీళ్ళలో బురద బురద మోస్తరు చునిక నీ నీటికి ఏమైనా విలువ ఉన్నదా చెప్పండి బురదతో కూడినటువంటి నీటికి పోని అట్లా మునిగ్గా ఉంది అంటే అనుకుంటావా కదులుతున్నది చుం గాలికి నీళ్లు కదులుతున్నాయండి అదొక దోషం మురికి అనేది ఒక దోషం ఎవరో వచ్చి దాన్ని కప్పేశారో మూతతో అదొక దోషం దాని పేరు ఆవరణ ఈ మురికనేది మలం కదులుతున్నది విక్షేపం మలమంటే జన్మార్జితమైనటువంటి పాపం హృదయంలో గడ్డగట్టు పోయిందండి నిగూఢంగా పేరుకుని పోయింది అది దాన్ని పోగొట్టాలంటే వీడు అసలు ప్రయత్నమే చేయటం లేదు అది పోవటం పోకపోతే ఏమవుతుందని మీరు అడగచ్చు ఇక రాబోయే జన్మలో కంటిన్యూ అవుతుందండి ఈ పాపం కంటిన్యూ అయితే ఏమవుతుంది బాధలు దుఃఖాలు అనుభవిస్తాం ఎందుకు అనుభవిస్తాడు పాపం అంటే దుఃఖం ఇట్ ఈస్ ఎ లా విశ్వ శాసనం యూనివర్సల్ గవర్నమెంట్ నిన్న చెప్పినాను చూడండి ఆ యూనివర్సల్ గవర్నమెంట్లో కొన్ని కొన్ని శాసనాలు ఉన్నాయండి ఆ శాసనాల ప్రకారం పాపము చేస్తే దుఃఖం పుణ్యం చేస్తే సుఖం జ్ఞానం పొందితే మోక్షం దీనికి తిరుగులేదండి ఎవరు కూడా ఎవరైనా దీన్ని ధిక్కరిస్తే దానికి తగినటువంటి ఫలితం అనుభవిస్తారని సరే ఎందుకంటే ఇట్ సామాన్యమైన ప్రభుత్వాల్లోనే కొన్ని కొన్ని నియమాలు ఇవన్నీ కూడా ఆచరణలో పెడుతున్నారు శిక్షలు ఇవన్నీ కూడా తప్పులు చేస్తే శిక్షలు వేస్తున్నారు ఇదంతా జరుగుతున్నది కదా మరి విశ్వ ప్రభుత్వంలో ఎందుకు జరగదు చెప్పండి కనుక నేను నరకలోకం అని ఇవన్నీ మన పెద్దలు చెప్పడానికి కారణం అండి ఇప్పుడైనా దేవుడ పాపం చేయబాక ఇప్పుడు నవ్వుతూ నవ్వుతూ గనక పాపం చేసినావంటే ఏడుస్తూ ఏడుస్తూ దుఃఖపడవలసి వస్తుంది జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తున్నారు పెద్దలు చూడు హసత నువ్వు పాపం ఎట్లా చేస్తున్నావు నవ్వుతూ నవ్వుతూ చేస్తున్నావు హసత క్రియతే ఏడుస్తూ తెరువా తిరిగి అనుభవించవలసి వస్తుంది కష్ట మనకు సుఖంగాని దుఃఖంగాని ఇచ్చేవాడు ఇతరులు కాదు మనం కొని తెచ్చుకుంటున్నాం మనం మనం కాళ్ళ కింద గోతులు మనమే తవ్వుకుంటున్నాం చూడు జీవుడు తాను చేసిన కర్మ తాను అనుభవిస్తున్నాడు దేవుడు ఏమి మనకి ఇవ్వటం లేదు ఏమి చేసే ద్వారా తటస్థుడు భగవంతుడు గీతలో ప్రమాణం సమోహం సర్వభూతా చూడు ఐఎమ్ ఈవల్ టు ఎవరు చక్కగా ధ్యానం చేసుకుంటారో వారు తరించిపోతారు భూమిలో ఏ విత్తనం పెడితే ఆ ఫలితం వస్తుందండి అంతే కదా పుచ్చు విత్తనం పెట్టండి కుంకుడు విత్తనం పెట్టండి చేదు ఫలితం వస్తుంది మామిడి విత్తనం పెట్టండి తీపి మధురమైనటువంటి ఫలితం వస్తుంది అవన్ని వివేకానంద సాంగ్కీతం అవని జల్లినో అది కారణంబును బట్టి ఏ కార్యముండు చెడ్డ చెడ్డకును మంచి మంచికి నిగలుగు దీని తప్పించుకునుటకు తెరవులేదు కనుక చేసేటప్పుడే కొంచెం జాగ్రత్తగా ఉండాలండి నవ్వుతూ నవ్వుతూ గనక వీడి పాపని చేసినాడంటే ఈ జిహ్వా చేపలని చేత లేనికొని బాధ బాధలని ఇతర ప్రాణులకి కల్పించుకొని చేసి వాటి అన్నిటిని దుఃఖభూయిష్టంగా తయారు చేసి ఎంతో బాధ పడుతుంటే ఇతర ప్రాణులు తాను చూచి నవ్వేటువంటి పరిస్థితి కొంత ఉన్నదండి ఈ ప్రపంచంలో నవ్వుతూ ఉంటారు దేనికి జిహ్వా చేపలని చేత ఒక ప్రాణిని పోయటం దాన్ని తినటం ఈ విధంగా పాపం ఎంత గెలగల గెలగల తనుగుతస్తుంద మన బిడ్డలకి ఏదైనా బాధ కలిగితే మనకెంత బాధ అండి చెప్పండి అదేవిధంగా విశ్వంలో భగవంతుని సంతానం అంత భగవర్ చిల్డ్రన్ ఆఫ్ దైటీ వారికి కనుక బాధ కలిగితే ఎంత అపచారం చెప్పండి కనుకనే శ్రీకృష్ణ పరమాత్మ ట్రీట్ అగైట్స్ ఎంత అద్భుతమైనటువంటి సిద్ధాంతం ఏ ఇంత విశాల భావం ఎక్కడుంది చెప్పండిది ఇతర ప్రాణికోట్ల మీద కూడా నీ మీద ఎంత దయ్యుందో అన్నిటి మీద సర్వ అంటాడండి గీతలో చూ ఎక్కడ చూసిన అద్వేష్ట సర్వభూతానాం ప్లీజ్ అండర్లైన్ సర్వ చదు సర్వాన్ని ఎందుకు అనాలి కేవలం మానవులకి అని ఉపనిషత్తులు ఘోషిస్తున్నాయి శాంతి మంత్రంలో ఉన్నదండి షం అంటే సుఖం మానవులకి సుఖం గలువుగాక అంటే ద్విపదే ద్విపద రెండు కాళ్ళు రెండు కాళ్ళు గలవారికి సుఖం గలువుగాక అని చెప్పారండి అంతటితో ఆగినారా లేదు చతు నాలుగు కాళ్ల కోడా కూడా క్షేమం కలువుగాక ఎంత విశాల భావించండి కనుక ఏ ప్రాణికి బాధ కలుగు చేయకుండా ఉండటం అనేది మన యొక్క సిద్ధాంతం ఒకవేళ దాన్ని తిరస్కరిస్తే ఏమవుతుంది యూ హ్యావ్ టు రీడ్ ఫలితం దుఃఖ అనుభవించాల్సిందండి దుఃఖం అనుభవించవలసింది నరకలోకంలోనండి సలసల కాగేటువంటి నూనెలో ఒకడు గెల గెల తన్నుకుంటున్నాడు వాడు ఏం పాపం చేశాడు కానీ శిక్ష పడిందండి వారికి ఎవరికి ఒక పాపకి సలసల కాగే నే నూనెలో యమధర్మరాజు దారి గుండా పోతున్నాడు అండి దగ్గరగా ఎందుకంటే అప్పుడప్పుడు సూపర్వైజ్ చేస్తుంటారు వారు యమలోకం అంతా సూపర్విజన్ జరుగుతూ ఉంటుందండి ఎందుకంటే వారే పెద్దవారు కాబట్టి ఈ యమధర్మరాజు ఎవరో తెలుసు అండి లా అండ్ ఆర్డర్ మినిస్టర్ అనేక మంది మంత్రులు నిన్న చెప్పారు కదండి విశ్వ ప్రభుత్వంలో అనేక మంది మంత్రులు ఈ మంత్రులకి పోర్టిఫోలియో అయ్యే ఏమిటంటే గారికి లా అండ్ ఆర్డర్ ప్రపంచంలో శాంతి లా శాసనం అమలు జరపటం ఎవరైనా ధక్కరిస్తే వారు చేయగలరు చెప్పండి అకార్డింగ్ టు లా హీ మస్ట్ సఫర్ అంతే దుఃఖం అనుభవించవలసింది ఇప్పుడు అక్కడ గుడ్డివాడు ఉన్నాడండి ఇక్కడ కుంటివాడు ఉన్నాడు మనం చక్కగా కళ్ళున్నాయి కాళ్ళు ఉన్నాయి మనము దేవుని బిడ్డలము వాళ్ళు దేవుని బిడ్డలే వై దిస్ డిఫరెన్స్ చెప్పండి అడగండి ఎవరినైనా కారణం అడగండి ఎదురికి ఈజ్ నాట్ పార్షల్ నో హీఈ్ ఇంపార్షల్ దేవుడు శాంత్ కరుణామయుడు దయామయుడు పక్షపాత రహితుడు మరి ఈ భేదం ఎందుకు కలిగింది చెప్పండి భగవంతునికి ఏమీ సంబంధం లేదండి పూర్వజన్మలు ఏ దౌర్భాగ్యమైనటువంటి కర్మవాడు చేసినాడో ఏ ప్రాణిని కొట్టినాడో తిట్టినాడో కూనీ చేసినాడు అపకారం చేసినాడో మనకేం తెలుసు దాని రియాక్షన్ ఈ విధంగా దుఃఖం అనుభవిస్తున్నాడు ఆ నరకలోకంలో నూనెలో గిలగిల ఒకటి తన్నుకుంటుంటే యముడు పక్క నుంచి పోతుంటే వాడు యముడికి దండం పెట్టి యముడి గారు మీకేమైనా గుండెకాయ ఉన్నదా అని అడిగాడండి మీకేమైనా దయా దాక్షిణ్యాలు ఉన్నాయి ఏమన్నాడు నా బోటు వాళ్ళనిట బాధ పెడుతున్నావేమయ్యా అని అడిగాది ఈ నూనెలో పడి నేను ఈ వేడికి తట్టుకోలేక అప్పుడు నరకే పథ్యమానం తుమేన పరిభాషితం శాస్త్రంలో ఈ వాక్యం ఉందండి నరకంలో బాధపడేవాడిని పూర్చి యముడు గారు ఇట్లా చెప్తున్నారట నరకే పచ్చమానంతు జీవితంలో క్లేశపును పోగొట్టే కేశవుణ్ణి ఎందుకు స్మరణ చేయలేదు నాయన చూడు నేనేం చేసేది నువ్వు ఈ విధంగా కర్మ చేసినావంతేత ఫలితం అనుభవిస్తున్నావు ఒక్క పర్యాయన నీ సుష్టికర్త అయినటువంటి భగవంతుణ్ణి నువ్వు స్మరణ చేసినావా ఎంత గ్రాటిట్యూడ్ ఎంత వారికి కృతజ్ఞత మనం తెలపాల్చురండి మనకి కళ్ళు ఇచ్చినారు కాళ్ళు ఇచ్చినారు అన్ని అవకాశాలు చేస్తున్నారు గుండె ఆడిస్తున్నారు రక్తం ప్రవహింపజేస్తున్నారు ఇన్ని సౌకర్యములు చేసినటువంటి వారికి కృతజ్ఞత చూపించబోతే చెప్పండి అది ఇదివరకు అండి ఒక పండితుల సభ జరిగిందండి ఆ పండితుల సభలో ఒక ప్రశ్న వచ్చింది పెద్ద పాపం గొప్ప పాపం ఏది అని వచ్చిందండి ఉచ్ గ్రేటెస్ట్ సిన్ ఇన్ ది వరల్డ్ అలా చాలా పాపాలు ఉన్నాయి దాంట్లో ఒక లేచాడు దొంగతనం మహాపాపం అన్నాడు అన్ని పాపాల కంటే దొంగతనం ఇంకొకడు అన్నాడు ఏ ఒక ప్రాణిని చంపటం అన్నిటికంటే గొప్ప పాపం అన్నాడు ఈ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క ఐడియా ఇస్తుంటే రామతీర్థస్వామి అక్కడే కూర్చున్నాడండి రామతీర్థ సభలో వారి వంతు వచ్చింది రామతీర్థులు గారు మీ అభిప్రాయం చెప్పండి అన్నారు ఒక ప్రాణికి అపకారం చేయటం భగవంతుణ్ణి మరవటం ఇది ఘోరమైనటువంటి పాపం ఉన్నాడండి భగవంతుడిని టు ఫర్గెట్ గాడ్ ఈ ది గ్రేటెస్ట్ సిన్ అన్నాడండి ఆయన చూడండి ఎంత చక్కగా చూపి దేవుణ్ణి మరవటమే గొప్ప పాపం ఉన్నాడు ఎందుకంటే ఆ భగవంతుడు అనేకమైనటువంటి మనకి మేలులు చేస్తూ ఎంతో బెనిఫిట్ మన జీవితంలో కలుగు చేస్తుంటే కనీసం ఒక్కసారైనా ఓం శ్రీ రామాయనమ ఓం శ్రీ కృష్ణాయనమ ఓం శ్రీ శివాయనమ ఏ ఒక్కసారి అంటే మనకంటే పై అధికారులకి రాస్తూ ఉత్తరాలు రాస్తూ యువర్ మోస్ట్ ఒబీడియంట్ ఒబిడియంట్ ఒబిడియంట్ అని పదిసార్లు రాస్తాడండి ఒబీడియంట్ సర్వెంట్ సర్వెంట్ ఏమండి జగన్నాథుడైనటువంటి వారికి దండం పెట్టడంలో దానికి కనుకనే మాం నమస్కరు అన్నాడు గీతలో చూడండి మాం నమస్కరు నాయన కనీసం ఒక నమస్కారం అది చెయ్యమని కాదు పెద్ద వారు గొప్పనే మీరు దండాలు పెట్టమని చెప్పటం కాదండి ఇది మనం బాగుపట్టడానికి అటువంటివన్నీ చక్కని సాధనలు అండి సార్ కనీసం ఒకసారి అయినా హృదయపూర్వకంగా నమస్కారం చేస్తే విధంగా జన్మ ధన్యం అయిపోతుంది మన కర్తవ్యం నెరవేరిపోతుందండి మన కృతజ్ఞత చూపించాలి వీ హో అవర్ గ్రాటిట్యూడ్ మనకి ఎవరైనా మేలు చేస్తే వారి కృతజ్ఞత చూపించద్దండి అది మీకు చెప్తున్నాను వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ గాడ్ అండ్ మ్యాన్ అని ఎవరో అడిగితే గాడ్ గివ్స్ అండ్ ఫర్ గివ్స్ వేర్ మ్యాన్ గట్స్ అండ్ ఫర్ గట్స్ దేవుడు ఇస్తాడు క్షమిస్తాడు జీవుడు పొందుతాడు ఇచ్చిన వాడిని మర్చిపోతాడు ఇదండి గోప్లెస్ ఇదండి ఇటువంటి మెంటాలిటీ పోగొట్టుకునే విధంగా మన కృతజ్ఞత తెలపాలను ఈ జ్ఞానమును ఆర్జించాలండి ఈ శరీరం ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు పోతుందో ఎవరికి తెలియదు ఎటువంటి ఏం యాక్సిడెంట్స్ ముందు ముందు వస్తాయో ఎవరికి తెలియదు ఇప్పుడు యువర్ ఆంగ్ హెల్తీ అండ్ హ్యాపీ ఏ బోన్ బిగిన్ వెంటనే ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమం ఎంత శీఘ్రంగా ప్రారంభిస్తే అంత మంచిదండి సరే విష్ణు భగవానుడు గరుత్పంతుడికి ఏం చెప్పారు తెలుసు పూర్వాణే చాపరాణికం ఓ గరు పొందుతున్నాను రేపు చేయవలసిన శుభకార్యం ఈ రోజే చేయండి సాయంత్రం చేయవలసిన పుణ్యకార్యం పొద్దునే చేసేయండికం కారణం చెప్తున్నారు నహే మృత్యు ప్రతీక్ష చేసినా చేయకపోయినా మృత్యుం మీకోసం ఆగదు ఎంత చక్కగా చెప్తున్నారు కనుక అది మంచి కార్యం శుభకార్యం దైవ కార్యం పరోపకార్యం నిష్కామ రేపు అని చెప్పి వాయిదా వేయద్దండి ఎందుకంటే డూ ఇట్ నౌ అంతే ఇప్పుడు భగవంతుడు మనకన్ని శక్తులు ఇచ్చినారు అన్ని కూడా అనుకూలంగా ఉంది పరిస్థితుల్లో మేక్ హే వైల్ సన్ షైన్ అన్నారు చూడండి దీపం ఇల్లు చక్కబెట్టుకోవాలి ఇనుము వేడిగా ఉన్నప్పుడే దాన్ని వంచటానికి ప్రయత్నం చేయాలి ఈ ఇటువంటి అవకాశాలు వల్ల పునఃప్ అయి డెవలప్ అయ్యి డెవలప్ అయ్యి చూండి వృద్ధి పొందుతూ మెదడు వికాసం పొందుతూ పొందుతూ క్రమంగా ఒక్కొక్క జంతువుగా మారి ఆ జంతువు నుంచి ఇంకో జంతువుగా మారి ఆఖరికి కోతి కోతిగా మారుతుంది చిన్న చీమ తర్వాత పురుగు తర్వాత బి ఈ విధంగా మారి మారి మారి కోతిగా మారుతుందని ఎవరు చెప్పారంటే పశ్చిమ దేశంలో ఒక సిద్ధాంతి వారి పేరు మీకు తెలుసు డార్విన్ థియరీ ఆఫ్ ఎవల్యూషన్ ఎవల్యూషన్ అంటే పరిణామం జీవుడు ఏ ప్రకారంగా ప్రోగ్రెస్ పొందుతున్నాడు అనేటువంటి విషయం స్పష్టంగా చెప్పారండి చిన్న ప్రాణి నుంచి నెమ్మదిగా ఎవల్యూషన్ మార్పు పొందుతూ పొందుతూ కాపీ కోతి అవుతాడు కోతి దగ్గర నుంచి మానవుడు అవుతాడు మానవుడు అవుతాడని చెప్పి ఫుల్ స్టాప్ పెట్టాడండి ఎవరు డార్విన్ మన ఋషులు ఒప్పుకోలేదండి ఎవరా మానవుడి దగ్గర ఫుల్ స్టాపా కాదు అంతటితో ఆగకూడదు మన ప్రోగ్రెస్ ఎక్కడ వరకు పోవాలి పురుషోత్తముడైనటువంటి భగవంతుడు మానవుడు సాక్షాత్కారం పొందాలి ఆత్మ సాక్షాత్కారం దైవం మనం పొంది పురుషోత్తముడుగా మారిపోవాలి అందుకనే అధ్యాయంలో పేరు పెట్టారు పురుషోత్తమ ప్రాప్తి పురుషోత్తముడు అంటే భగవంతుడు ఏమండి ఏం చెప్పినారు కృష్ణ భగవంతుడు పొందవయ్య బికమ్ గాడ్ ఎప్పుడు మీరు దేవుడు అవుతారు మీరు దేవజ్ఞానం తెలుసుకుంటే బ్రహ్మవి బ్రహ్మైవ భవతి బ్రహ్మ స్వరూపుడైపోతారండి అయితే ఇది కొత్తగా పొందటం కాదు అది మాత్రం తెలుసుకోండి నేను ప్రతిరోజు చెప్తున్నాను దీని గురించి కొత్తగా దేవుణ్ణి పొందటం కాదు యుల్రెడీ గాడ్ బట్ మానవుడు దైవ స్వరూపుడుగా ఉన్నప్పటికీ నేను శరీరం అనుకుంటున్నాడు దేవుడు అని అనుకోవటం ఈ దేహం మీద ఎంత అభిమానం ఉందో అంత అభిమానం గనక ఆత్మ మీద పెడితే అదే మోక్షం దేహాత్మ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మన్యవ భ శ్లోకంతో మళ్ళీ చెప్తున్నాను దేహాత్మ జ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం మోక్షం పొందాలంటే పెద్ద కష్టమే లేదు నాయన దేహం దేహం అని ఎట్లా ఆత్మ ఆత్మ అని చెప్పి ఎట్లా అనుకుని పొందితే చాలు మీరు అడగచ్చేవండి ఊరికే ఆత్మాత్మ అనుకుంటే దేవుణ్ణి పొందుతావా మనం అని మీరు అడిగితే విద్యారణ్య స్వామి ఎవరు మీకు అనుభవం లేకపోయినా అనండి అనేసినాడు అని చూ వారు పంచదశి అని గొప్ప గ్రంథం రాశారండి పంచదశి దానిలో శ్లోకం చూడండి అనుభూతే మీకు అనుభవం లేకపోయినా చూడండి అనుభూతే రభావేపీ బ్రహ్మాస్మితే వచ్చింది విద్యారణ్య స్వామి వరెవరో మీకు తెలుసు కదండి గొప్ప విద్వాంసులు ఆత్మసాక్షాత్కారం ఆత్మానుభూతి కలిగినటువంటి మహానుభావులు అండి ఎవరు విద్యారణ్య స్వామి వారు పంచదశి అనే గ్రంథం రాసినారు దాంట్లో ఇది చెప్పినారు అనుభూతే రభావేపీ మీకు బ్రహ్మస్వరూపం సంబంధమైన అనుభవం లేకపోయినా అహం బ్రహ్మాస్మి అంటూ ఉండండి అంటూ ఉండండి ఏం పర్వాలేదు ఎందుకంటే కల్పితమైన వస్తువులేని పొందుతున్నప్పుడు సత్యమైన వస్తువు ఎందుకు మీరు పొందలేరు అని నిత్యాప్తం బ్రహ్మకేం పునః అద్భుతమైన విచారణ ఎంత భావంగా చూడండి కనుక మానవుడు చిన్న చిన్న లక్ష్యాల కోసం పాటుపడితే ఏమిటండి ఈ జీవితం వచ్చింది ఈ చిన్న చిన్న ప్రాపంచికమైనటువంటి మండేన్ థింగ్స్ చూడండి ఒక మహనీయుడు చెప్పిన వాక్యం ది ఎటర్నల్ ఇంటరెస్ట్ ఆఫ్ ది సోల్ ఆర్ ఆఫ్ హయ్యర్ వాల్యూ దాన్ ది ఫ్లీటింగ్ బ్యూటీస్ ఆఫ్ ది మండే లైఫ్ ఈ లైక్ ది థోట్లస్ ప్లే ఆఫ్ ది బేబీ బేబీ అంటే ఎవరండి చిన్నపిల్లవాడు ఈ జనులు ప్రాపంచికమైనటువంటి భోగాలు అనుభవిస్తుంటే వారు ఎవరున్నారు తెలుసు థోట్లస్ ప్లే ఆఫ్ ది బేబీ పసిపిల్లవాడు ఆడుకున్నట్టు ఆడుకుంటున్నారు వీళ్ళంతా వివేకం ఉండాలి కదండి మానవుడు దేనికంటే డివైన్ ఇంటరెస్ట్ తన హృదయంలో వెలుగుతున్నటువంటి ఆత్మస్వరూపాన్ని కొంచెమైనా తెలుసుకోవాలి ఇక తెలుసుకుంటే ఈ బాహ్యమైనటువంటి సుఖాల మీద అపేక్ష కలుగుతుందండి చెప్పండి బింబం పొందితే ప్రతిబింబం మీద ఎవరికైనా ఆసక్తి కలుగుతుందా చెప్పండి ఇంట్లో పాయసం ఉంటే బయట అడుక్కు తింటాడే ఎవడైనా చెప్పండి కనుక మన హృదయంలో ఆనంద సాగరం ఉన్నదని చెప్పి మనం తెలుసుకుని దానికోసం ప్రయత్నం చేయాలి ఒకవేళ పొందలేకపోయినా ఏం పర్వాలేదు ఎందుకంటే నెక్స్ట్ జన్మలో మొదటి వాడు ఈ సాధన చేస్తాడు ఈతలో చెప్పలేదు అథవా కులేర్లభతరం లోకే జన్మృశం అయినా చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ ఈ జన్మలో మీరు ఎంత సాధన చేసినారో ఆ సాధన నశింపదు వచ్చే జన్మలో పుట్టుకతోనే ఆ సాధన వచ్చేస్తుంది చిన్న బాల్యకాలంలోనే ఆ ధ్యానం అంతా మీరు వృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అది ఎప్పుడు ఈ జన్మలో మనం ఎంతవరకు చేయగలమో చేసి తీరాల్సిందే మన యొక్క ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నం దాన్ని జ్ఞాన ప్రయత్నం మన ఆత్మ విషయంలో ఒకవేళ అనుభవం లేకపోయినప్పటికీ విద్యారణ్య స్వామి చెప్పినట్టు అనుభూతే కల్పితమైన వస్తువు అయితే సత్యమైన వస్తువు తన స్వరూపంగా నుండి మర్చిపోయినాడే దీన్ని పొందటానికి పెద్ద కష్టం ఏంటండి ఇంగ్లీష్ లో ఒక సామెతుందండి డై మైన్ అండ్ మిస్ ఇట్ రాదర్ దాన్ హంట్ ఎల్ అండ్ క్యాచ్ ఇట్ అన్నారు గురి పెడితే సింహానికి గురి పెట్టవయ్యా ఒకే తప్పిపోయిందనుకో గురి మిమ్మల్ని బ్రహ్మరథం పడతారు నెత్తి నెక్కించి ఊరేగిస్తారు అందరు కూడా ఎందుకంటే సింహం మీద గురి పెట్టాడు లైన్ అండ్ మిస్ ఇట్ లేదట్ హే జోకాల్ అండ్ క్యాచ్ ఇట్ నువ్వు నక్క మీద గురిపెట్టి దాన్ని జయించి తెచ్చినావన్నా కూడా నేను ఎవ్వరూ ఆదరించరు ఏమైనా నక్కను పట్టుకొస్తే ఏమన్నా గొప్ప చూస్తాడా లేదండి సింహానికి గురిపెట్టి తప్పిపోయినా కూడా వాడిని గౌరవిస్తారు కనుక ఏమిట లైన్ లైన్ అంటే ఏమిటి చెప్పండి పరమాత్మ పురుషోత్తమ ప్రాప్తి ఆ పురుషోత్తముడి మీద దృష్టి పెట్టాలండి దృష్టి పెట్టి ఒకవేళ ఈ జన్మలో పొందినా పొందకపోయినా ఏమండి దాంట్లో పెద్ద వచ్చింది ఏమిటి మనకి పొందాడంటే సరే మోక్షం పొందా పొందకపోతే నెక్స్ట్ జన్మలో ఇక్కడి నుంచి ప్రారంభం చేస్తా వాడు త్వరలోనే వాడు మోక్షం పొందటానికి అవకాశం ఉంటుంది కాబట్టి భక్తులకు దుర్గతి కలగదు అని చెప్పి గీతలో ఘంటాపదంగా శ్రీకృష్ణ పరమాత్మ బోధించినారండి నమే భక్త ప్రణశ్చతి నా భక్తుడు ఎక్కడి భక్తునికి దొరకది కలగనే కలగదని చెప్పినప్పుడు మనం ఎందుకండి మేనమేషాలు లెక్క పెట్టడం దేనికి చెప్పండి రైట్ నౌ అది సమయం అయిపోతున్నదండి కనుక నేను పురాణంలో విష్ణు భగవానుడు చెప్తాడు స్వకార్య మధ్య పుర్వీత పూర్వాణే చాం మృత్యు ప్రతీక్షేతృతం ఇప్పుడు జ్ఞాన షట్కల్లో ఉన్నాం కాబట్టి జ్ఞానం ఇంకొక వాక్యం చెప్పి నేను అధ్యాయంలో ప్రవేశిస్తున్నాను ఈ ఇది మనస్సు చేత ఇదంతా కల్పింపబడిందండి యథార్థంగా ఇది సత్యమైతే మూడు కాలముల్లో కూడా మనకు కనిపించాలి అది సత్యం ఏ పూర్వం లేకుండా ఇప్పుడు ఉండి ముందు గనక లేకపోతే అది అసత్యం శాస్త్రంలో ప్రమాణం అండి ఎన్నాదౌనాస్తింతే తన్మధ్యే భాతమ్యసత్ అ జగత్సర్వం ఇది వేదాంత ఇది సృష్టికి పూర్వం ఉన్నదా లేదు ప్రళయకాలం అయిన తర్వాత ప్రళయకాలంలో ఉన్నదా లేదు మధ్యలో వచ్చింది ఇది కాబట్టి దీన్ని నమ్మవద్దంటాడు మరి దేని నమ్మవుల్లో చుట్టికి పోరవం ఉన్నటువంటిది ప్రళయకాలంలో ఉన్నటువంటిది దాన్ని నమ్మాలి అదేమిటి చెప్పండి సచిద్ ఆనందం సచిదానందం మన స్వరూపం అండిది దాని గురించి కొంచెమైనా విచారణ చేస్తున్నారు ఇదే జ్ఞాన విచారణ ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ చూడండి గంభీరమైన వాక్యం వివేకానంద చెప్పింది ఈ సోల్ ఈజ్ పొటెన్షియల్లీ డివైన్ The goal is to manifest the divinity within by controlling nature, both external and internal. Do this either by work or worship or psychic control by one or more or all of these and be free. This is the whole of religion. Books, religions and dogmas are all but secondary details. Yadhaartha me nu shiyeva dente atman paandakam. I tarvata i pustakalu i pandukalu i yenni koda nande secondary. తర్వాత వచ్చినాయి కానీ మొదట ప్రధానమైనటువంటిది ఏమిటంటే తన ఆత్మను గురించి తెలుసుకోవటం అదే ఈ జ్ఞాన చట్కల్లో శ్రీకృష్ణ పరమాత్మ చక్కగా ప్రతిపాదిస్తున్నారు ఆయన నీవు జీవుడు కాదు నీవు శివుడు పెద్దలు అదే బోధిస్తున్నారు తత్వం స్వం నీవెవరు తత్ సర్వవ్యాపకమైనటువంటిది బ్రహ్మాండవంతా వ్యాపించిన జ్ఞేయస్వరూపం క్షేత్ర క్షేత్రంలో అదే చెప్తారన్నది కనుక మన సునిర్జమైన స్వరూపాన్ని గురించి మనం ఎందుకు దీంట్లో కష్టం లేదండి మనస్వరూపంగానే ఉన్నప్పుడు ఇంకా కష్టం ఏమిటండి ఒక ఊళ్ళో ఒక పట్టణం ఉందండి ఆ పట్టణంలో ఒక హై స్కూల్ ఉంది ఆ హై స్కూల్లో ఒక ధనవంతుని కుమారుడు చదువుతున్నాడు ఆ ఊళ్ళో ఒక ధనవంతుడు నాడు లక్షాధికారి ఆయన కుమారుడు హై స్కూల్లో పెద్ద క్లాస్ అండి ఎస్ఎస్సీ తొమ్మిదో పదో క్లాస్ పదో క్లాస్ చదువుతున్నాడు యానివర్సరీ వచ్చిందండి యానివర్సరీ వస్తే విద్యార్థులందరూ నాటకాలు వేస్తున్నారు బాగా వేషాలు వేసుకుని నాటకాలు యానివర్సరీ అంటే వార్షికోత్సవం ఆ వార్షికోత్సవం నాటకీ ధనవంతుడు కొడుకు ఏ వేషం వేశాడో తెలిసింది స్త్రీ వేషం ఆడవేషం వేశాడండి ఎంత చక్కగా వేశాడంటే మోస్ట్ న్యాచురల్ ఈ పురుషుడు కాదు స్త్రీ అని చెప్పి అనిపించేటంత న్యాచురల్గా వేశాడు అండి ఎవరు వేషం ఈ ధనవంతుని కొడుకు ఆ వేషం వేస్తే వాడి స్నేహితుడండి నాటకం ఆడుతుంటే వాడి ఫోటో స్నాప్ చేశాడండి స్నాప్ చేసేశాడు ఎవరికి తెలియదండి ఫోటో లాగి పారేశాడు ఈ ఆడబొమ్మని ఆడ విగ్రహాన్ని ఫోటో లాగాడు తీసి వాళ్ళింటో కట్టుకున్నాడు ఫోటో ఎవరు ఈ స్నేహితుడు సరే కొంతకాలం అయిన తర్వాత ఈయన ఎస్ఎస్సి పాస్ అయినాడు యుక్త వయసు వచ్చింది తండ్రి గారు లక్షాధికారి కదా పిల్లవాడికి పెళ్లి చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు అండి సంబంధాలు వస్తున్నా ఇష్టపడలేదండి ఎవరు కొడుకు ఆఖరికండి ఈయన వాళ్ళ తండ్రి ఇద్దరు కలిసి స్నేహితుడి ఇంటికి వెళ్తే వాడు లేడండి ఇంట్లో లేడు వాడి దగ్గర ఇంట్లోనండి ఒక ఆడపిల్ల ఫోటో చూశాడండి అక్కడ చూస్తే నాన్న నాన్న ఈ పిల్లనిచ్చి నాకు పెళ్లి చేయి అంటాడు తండ్రి గారు ఆ ఫోటో తీసుకుని ఏమండి ఇంటి వారిని అడిగి ఈ పిల్లని మేము చూడాలి ఎక్కడుందో కొంచెం అడ్రస్ అంతా విచారిస్తామని ఫోటో తీసుకుపోయి ఇంటింటికి ఇంటింటికి వెళ్ళి ఈ పిల్ల ఉందా ఈ పిల్ల ఉందా అంటే ఎక్కడ ఉంటుంది వాడే ఆ పిల్లకి ఆధారపడి వాడి వేషం వేసాడు ఆడ వేషం సుచారా ఆ విధంగా ఉంటుందండి ఆ పిల్ల ఎక్కడైనా దొరుకుతుందండి బయట ఎక్కడ దొరుకుతుంది వాడి స్వరూపమే సుచారా అదే విధంగా దేవుడు ఎక్కడా ఎక్కడా అని చెప్పి రామేశ్వరం కాశీ లేకపోతే వైకుంఠం కైలాసం ఇట్లా తిరుగుతూ ఉంటారు మొదట్లో చూచారా ఆఖరికి ఒక టైం వచ్చేటప్పుడు దీని పేరే మెడిటేషన్ మెడిటేషన్ చేసుకుని బయట గొడవలన్నీ కూడా ఇదంతా ఈ లగేజ్ ఈ లగేజ్ వదిలిపారేస్తే ఏంటండి వృత్తులు సంస్కారములు అలవాట్లు ఇవన్నీ కూడా వదిలివేస్తే ఏం మిగులుతుందో తెలుసు ఆత్మ మిగులుతుంది సరే నేతి నేతి ఇది ఇది కాదు ఇది కాదు అని చెప్పి దృశ్య వస్తువునంతా తోసివేస్తే ఏది తొలగించడానికి వీలు లేదు అదే ఆత్మ సరే ఆత్మని పొందటం కష్టం కాదండి ఆత్మ కాని వస్తువులన్నిటిని నెగెట్ చేయండి ఇది కాదు ఇది నశించబోతుంది ఇది వికారం ఇది రేపో మాపో ఇది నచ్చి ఈ విధంగా అన్నిటినీ తొలగించండి తొలగించటానికి వీలు లేని వస్తువు ఒకటి ఉందండి సర ఇది జాగ్రత్త సుశూక్తులు మూడికి కూడా సాక్షిగా ఉన్నటువంటి ఒక వస్తువు ఉన్నది అది తెలుసుకోలేక ఈ భ్రాంతిలో నేను దేహం నేను జీవుణ్ణి అని నేను ప్రతిబింబం అని చెప్పి దుఃఖపడుతున్నాడు సరే ఇప్పుడు మానవుడు దుఃఖపడుతున్నాడు అంటే అన్యాయం విషయం తెలియంగా దుఃఖపడుతున్నాడు గానీ మహనీయులు యొక్క స్వరూపం చూడండి జీవన్ ముక్తులైనటువంటి వారు ఎన్ని దుఃఖాలు వచ్చినప్పటికీ మహనీయుల యొక్క స్వభావం ఉంటుంది ఈక్వాలిటీ ఈక్వలిబ్రి వాళ్ళు కాపాడుతారు ఎందుకు తెలుసు ఈ ఈ ఈ దుఃఖాలు ఇవన్నీ మనస్సు చేత ఏర్పడినాయి వాడు ఎక్కడున్నాడు మనస్సు వి ఇవిడు ఈ సభలో ఎవరైనా నవ్వితే దీపం నవ్వుతుందా చెప్పండి ఇక్కడ ఎవరైనా దుఃఖపడితే దీపం దుఃఖపడుతుందా అంతే ఇంకేం లేదండి మన హృదయంలో ఆత్మస్వరూపంగా ఉన్న మనం మనస్సుగా మనస్సు దిగి ఇంద్రియం రూపంగా దిగి నానా అవస్థలు ఇప్పుడు ఏం చేయాలి అంతే పైకి పోవాలి లుక్అప్ అన్నాడు దృష్టిని పైకుండి ఊర్ధంగా ప్రయత్నం కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ అదేనండి ఈ అనవసరంగా ఈ మనసుతో ఐక్యమైపోయి జీవా శరీర భావన దేహ భావన కలిగితే ఏమైపోయిందో తెలుసు బంధనం దుఃఖం ఈ నానా విచారములు ఇవన్నీ కలిగిపోతున్నాయి వరీస్ అండ్ యాంగ్ మనసు చేతనే దుఃఖము చూడండి పరమ సౌఖ్యమనే ఉరో మనసు చేతనే దుఃఖం ఏర్పడు మనసు దాటిన దుఃఖమెతట మనసు లేని ఆత్మ ఎందున ఎల్ల స్థితిని బడయుము తత్వసారము తెలిసి కోరన్నా శాస్త్రము గోరన్నా కాదు కాదన్న పరమసుఖమే నీవటంచును మదిని నమ్ము ఎల్ల నీ స్వరూపమే బ్రహ్మ మనసు ముదముతో ఎలువెత్తి పాడుము తత్వసారము తెలిసి కోరన్న అనుక ఈ భ్రాంతా దేని వల్ల ఏర్పడింది మనస్సు వల్ల వచ్చింది ఈ మనస్సు ఎప్పుడు లైవ్ అయిపోయిందో మనం అమనస్క స్థితికి ఎప్పుడు పోయినామో మన ఆత్మస్వరూపంలో మనం ఎప్పుడు నిలకడగలిగినామో ధ్యానంలో విధంగా వండర్ఫుల్ హ్యాపీనెస్ అండి ఇట్ కెనాట్ బి ఎక్స్ప్లెయిన్ ఇట్స్ ఎ థింగ్ టు బి ఎక్స్పీరియన్స్డ్ బై హిమ్సెల్ఫ్ అంతే ప్రతి వారు దాన్ని అనుభవించవలసింది బుద్ధుడు అనుభవించాడు రాజ్య సుఖం అనుభవించినాడు నిర్వాణ సుఖం అనుభవించినాడని దాన్ని ఇతరులకు కూడా చక్కగా ప్రబోధం చేసిన ఇళ్ళరా డోంట్ వేస్ట్ యువర్ ప్రెషర్స్ లైఫ్ అని చెప్పి చక్కగా బోధ చేసినాడు ఎవరండి తరించి లోకాన్ని అంతా అదే అదేవిధంగా మన హృదయంలో వెలుగుతున్నటువంటి పరమాత్మను తెలుసుకోమని చెప్పేసి శ్రీకృష్ణ పరమాత్మ అందరికీ బోధ చేస్తున్నారు ఈ జ్ఞాన షట్కంలో బంధనము దుఃఖము ఈ బాధలన్నీ కూడా కేవలం జీవత్వం వల్ల వచ్చిందండి శివత్వం వల్ల కాదు మనస్సు వల్ల ఏర్పడింది కనుక ఒక చిన్న దృష్టాంతం శంకర భగవత్పాదులు చెప్పింది చెప్పి ఈ భగవద్గీత లోపలి ప్రవేశిస్తున్నాను ఈ అధ్యాయం అండి చిన్నదిగా ఉంది ముత్సట చిన్నధ్యాయం స్మాలెస్ట్ చాప్టర్ ఏది పన్నెండు పదిహేను భక్తి యోగం పురుషోత్తమ ప్రాప్తి యోగం ఇరవై శ్లోకాలే ఉన్నాయి దాంట్లో విచారణ చేస్తాం శంకరులు చెప్పింది ఎక్కడంటే డిమో చూడండి వేదాంత డిమో అని చెప్పి చెప్పినారండి దాంట్లో చెప్పినటువంటిది ఒక గ్రామం ఒక పల్లెటూరు ఉందండి ఆ పల్లెటూరులో చాలా బావులు ఉన్నాయి అన్ని బావుల్లో నీళ్లు ఉప్పగా ఉన్నాయండి ఉప్పగా అంచేత జనానికి తాగటానికి వీలు ఊరు బయట ఊరికి ఆనుకునే ఏమండి బయట ఒక తీపి నీరు మధురమైనటువంటి నీరున్న ఒక బావి ఉందండి ఈ సర్పంచ్ గవర్నమెంట్ వారు ఏం చేసినారంటే బావిని పెద్దది చేసి ఎందుకంటే అందరికీ ఉపయోగం ఉప్పు నీరు ఊరంతా ఈ పెద్ద బావిగా చేసి దానికి గెలక పళ్ళెం సిమెంట్తో బాగా పళ్ళెం కట్టి పెట్టగోడ కట్టి గెలకలు పది గిలకలు వేయించేశారు అందరూ వచ్చి నీళ్లు తోడు ఎందుకంటే అది మధురమైన జలం అర్ధరాత్రి గోడ వచ్చి నీళ్లు తోడుకుంటూ ఉంటారు చాలామంది ఒకనాడు సాయంత్రం ఆరున్నర చీకటి పడుతున్నది దాదాపు ముప్పాతికి చీకటి పడిందండి ఒక అమ్మగారు ఒక బిందె చేసుకుని తాడు చేసుకుని నెమ్మదిగా తోడుకోవటానికి వస్తున్నదండి బావి దగ్గరికి దూరం నుంచి చూచింది ఆ బావి ఆవరణలోనండి ఆ పళ్ళె ఉంటుంది సిమెంట్ పళ్ళె ఉంటుంది చూడండి ఇంతలావు నాగుపా ఇంతలావు నాగుపా బాగా చుట్ట చుట్టుకుని ఇట్లా పడగెత్తుకుని ఉందండి పడగెత్తుకుని ఆమె చూచిందండి నారాయణ మహాప్రమాదం మహాప్రమాదం ఏ అర్ధరాత్రి వాళ్ళు కూడా వస్తుంటారే ఇక్కడికి ఇంకా ప్రాణ అపాయం అని అందరికీ బ్రాడ్కాస్ట్ చేసిందండి ఓ గ్రామస్తులారా వెళ్ళబాకండి బావి దగ్గరికి ఇంతలా నాగు పాము అక్కడ చుట్ట చుట్టుకుని ఉన్నది మీరు ఎవరు వెళ్ళొద్దంటే మరి వాళ్ళు ఊరుకుంటారండి అర్ధరాత్రి కూడా మంచి నీళ్ళు అవసరం కదా అనిచేత గ్రామస్తు నూరీళ్ళ వాళ్ళు అందరూ కూడా ఒక్కొక్కరు ఆయుధాలు ఇవన్నీ తీసుకుని బయలుదేరారండి ఆ పావుని చంపటానికో లేకపోతే తరివేయటానికో ఒక్కొక్కరు వాళ్ళ ఇంట్లో ఏ ఉంటాయి కొందరు కర్రలు కొందరు బాణాలు కొందరు ఇంకేదో రకరకాలుగా తీసుకున్నారండి కానీ అందరూ ఆ బావి దగ్గరికి వచ్చి పది గజాల దూరంలో ఒక సర్కిల్గా నిలబడ్డారే కానీ దగ్గరికి వచ్చే దమ్ములు లేవండి వాళ్ళకి భయపడిపోతున్నారు ఎక్కడొచ్చి మీద పడుతుందా అని చెప్పి అందులో పాము కనుక పరిగెత్తిందంటే మంచి స్పీడ్ మీద వస్తుందని చెప్పి ఒకడేం చేశాడు తెలుసుండి చెట్టు మీద ఎక్కాడు ఎక్కడ చెట్టుందండి అమ్మో కింద ఉంటే వచ్చేస్తుందని చెప్పి చెట్టు మీద ఎక్కాడు ఈ విధంగా అందరూ భయపడిచేస్తున్నారు గుండె దడదడ కొట్టు పాము ఆ చీకటి పడిపోయింది చీకటి పడితే ఒక ముసలమ్మ చేతిలో దీపం తీసుకుని వీళ్ళందరినీ నెట్టి నెట్టి వస్తున్నదండి బావి దగ్గరికి అందరూ చోట్లు పెట్టారు ముసలమ్మ మేము వెళ్ళలేకనా దగ్గరికి నువ్వు ఎవడో పరిగెత్తున్నావే ఇంకా కొన్నాడు బతకాలని ఉందా లేదా చెప్పు అని చెప్పి ముస్లమ్మని తిట్టారు ముస్లం ఏమన్నా తెలిసినా ఏదైనా బుద్ధుందా మీకు ఏ కొంచెమైనా ఆలోచన లేకుండా మాట్లాడతారే మా కోడలు నీళ్లు చూడుకోటానికి వచ్చి బావి దగ్గర తాడు వదిలిపెట్టి పోయింది దానికోసం వస్తున్నాను అన్నదండి దీపం తీసుకొచ్చి చూపించిందండి అయ్యా అది పాము కాదండి దాని కోడలు ఇట్లా ఇట్లా తిప్పి ఇట్లా పెట్టేసిపోయిందండి అది ఇస్తాం అందరికీ చెప్తే రండి రాండి రాండి చూడండి దీపం దగ్గర చూపిస్తేది పావు కాదండి తాడు దీపి పేరే రజ్జు సర్ప భ్రాంతి అంటారు మన వేదాంతంలో చక్కని ఇల్లస్ట్రేషన్ ఎంత చక్కగా బోధిస్తున్న చూడండి అందరూ భయపెడుతూ వస్తున్నారు కదా దేనికి భయపడింది ఇగ్నోరెన్స్ భ్రాంతి లేదు అక్కడ పావు లేదండి అసలు లేనే లేదు ఈ పావు తాడుని పావుని అనుకుని వీళ్ళు బాధపడుతున్నారు కొందరికి అప్పుడే చలి జ్వరాలు వచ్చినాయండి ఆ చెట్టు మీద పడ్డాడండి వాడు అప్పుడే లేనిపోని గందరగోళం జరిగిపోయింది దీనికి అంతటి నీకు కారణం ఏమి చెప్పండి దీపం లేదండి దీపం లేదు అది దీపం అంటే అండి వివేకం వివేకం అనేటువంటి దీపంతో ఈ ప్రపంచాన్ని చూస్తే చక్కగా ఉన్న విషయం బోధపడుతుందండి మన నిజస్వరూపం చక్కగా తెలుస్తుందండి అది లేదే అందువల్ల జనులంతా నేను దేహం నేను మనస్సు అని చెప్పేసి నేను బాహ్య వస్తువు చెప్పి దాంతో ఐక్యం అయిపోయి ఈ దుఃఖాలన్నీ అనుభవిస్తూ కూడా ఇదే వారి వెంట పుణ్యమా పురుషార్థమా రాబోయే జన్మ హీనమైనటువంటి జన్మ వస్తున్నది కనుక శ్రీకృష్ణ పరమాత్మ ఆయన మేక్ ప్రోగ్రెస్ నాచు పురుషోత్తముడుగా మారాలండి పురుషుడు కంటే జీవుడు జీవుడుగా ఉండవద్దు శివుడుగా పరమాత్మగా మారిపోని చెప్పి ఈ అధ్యాయం ప్రారంభమవుతున్నదండి ఈ రెవల్యూషన్ థీరీ డార్విన్ చెప్పింది చూడండి దాంట్లో ఆ సిద్ధాంత ప్రకారం పోయి పోయి కోతి అవుతారండి కోతి నుంచి మానవుడు అవుతాడు అంతవరకు ఆగిపోయిందండి అక్కడ సిద్ధాంతం ఏది పశ్చిమ దేశ సిద్ధాంతం మన ఋషులండి ఇంకా పైకి పోయినారండి నువ్వు కేవలం మనుషుడి దగ్గర పులి స్టాప్ పెట్టవద్దు ఏ మాధవుడు మానవుడు మాధవుడు కావాలి నరుడు నారాయణుడుగా మారాలి జీవుడు శివుడుగా మారాలి శింకరుడు శంకరుడుగా మారాలి అని చక్కగా ప్రబోధం చేస్తున్నారండి ఒక మహనీయుడు చెప్పిన వాక్యం వినండి ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్ బాగా వినండి ఐ స్లెప్ట్ ఇన్ స్టోన్ డ్రంప్ ఇన్ ది మినరల్ హాఫ్ ఎవో ఇన్ వెజిటల్ ఎన్ యానిమల్ అండ్ రియలైజ్ ఇన్ మ్యాన్ గంభీరమైన వాక్యం నేను స్లెప్ట్ అండ్ స్టోన్ రాతిగా ఉన్నప్పుడు నిద్రపోతున్నాను ఏమి తెలివి లేదు నాకు చూడండి రెవల్యూషన్ ఎట్లా వచ్చిందో చూడండి రాతి దగ్గర నుంచి మొదలు పెట్టిందండి స్లెప్ట్ ఇన్ స్టోన్ నాకు తెలివి లేదు రాతిగా ఉన్నప్పుడు డ్రంప్ట్ ఇన్ మినరల్ కొద్దిగా విచారణ జరిగింది ఇది లోహం లోహంగా మారిపోయినాన్ని నేను చూడండి డ్రంప్ట్ ఇన్ మినరల్ హాల్ ఫెవో ఇన్ వెజిటబుల్ కూరగాయ దగ్గర ఇంకా కొంచెం పెరిగింది నాకు తెలివి ఎందుకంటే కూరగాయ పెరుగుతుందండి చూచారా లోహం పెరగదు కానీ కూరగాయలు పెరుగుతూ కొంచెం మార్పు వచ్చిందన్నది హాఫ్ ఎక్ ఇన్ వెజిటబుల్ ఎక్ ఇన్ యానిమల్ జంతువు వచ్చేటప్పుడు బాగా నడుస్తున్నదండి చూచారా దానికి బ్రెయిన్ ఉంది వివేకం ఉంది కొంచెం ఆలోచన ఉందండి అండ్ రియలైజ్ ఇన్ మ్యాన్ మనుషులు జన్మ వచ్చిన తర్వాత నేను పూర్తిగా నా స్వరూపాన్ని తెలుసుకున్నాను రియలైజ్ అంటే భగవంతుని నేను సాక్షాత్కరించుకున్నాను అదండి మన యొక్క గమ్యస్థానం చిన్న చిన్న వస్తువులుగా ఉన్నప్పుడు ప్రారంభంలో నుండి పురుగుగా జంతువుగా కూరగాయలుగా ఇవన్నీ ఉన్నప్పుడు అండి తెలివి ఎక్కువగా లేదండి ఇప్పుడు మానవ జన్మలో అట్లా కాదు బ్రహ్మ పరమాత్మను సాక్షాత్కరించుకునేటువంటి శక్తి మనకు అనుగ్రహించినాడు పరమాత్మ దాన్ని సదుపయోగం చేసుకుని హూయా మై వాట్ ఈజ్ మై రియల్ నేచర్ వాట్ ఈస్ ది గోల్ ఆఫ్ మై లైఫ్ హౌ టు రియలైజ్ గాడ్ మహాత్మ దగ్గరికి వెళ్ళి విషయాలన్నీ చక్కగా తెలుసుకుని తన యథార్థ స్వరూపం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయాలి ధ్యానం చేసి తన స్వరూపంలో నిలకడ కలగాలి నిలకడగలిగి ఉంటే తర్వాత ఇంకా మనస్సు ఏంటి డ్రాప్ అయిపోతుంది అనేది హోల్ మైండ్ విల్ బీ డ్రాప్ నేను ట్వింకిల్ ఒక నిమిషంలో అది డ్రాప్ అయిపోతే వండర్ఫుల్ అద్భుతమైనటువంటి ఆనందం అనుభవిస్తారండి అదే దాని పేరు సూపర్ కాన్షియస్ అంటే ఇప్పుడు మనం అనుభవించేదంత కాన్షియస్ అంటే జాగ్రత్త అదేంటి తురీయం లేక సమాధి కనుక శ్రీకృష్ణ పరమాత్మ పద్ధతులు చెప్తున్నాడు హౌ టు రీచ్ గాడ్ హౌ టు రియలైజ్ గాడ్ పురుషోత్తమ ప్రాప్తి ఎట్లా కలుగుతుందని ఒక చుట్టూ చెట్టుని వర్ణిస్తున్నారండి ఏం చెట్టు మనం చూచే మామూలు చెట్టు కాదండి తల్లకిందుల చెట్టు ఊర్ధ్వూలం ప్రాహురవ్యయం చందాం అర్జున ఒక చెట్టు ఉంది వేళ్ళు పైన కొమ్మలు ఏమండి మీరు ఎప్పుడైనా అటువంటి చెట్టు చూచారా వేళ్ళు కింద ఉంటాయి కొమ్మలు పైన ఏ చెట్టుకైనా అంతేనండి కానీ ఈ చెట్టు ఏమిటి విలక్షణంగా ఉంది ఏం చెప్పో తెలుసండి సంసార వృక్షం ఎందుకు ఆ విధంగా ఉన్నదంటే తల కిందులు వ్యవహారం అది అంత వేళ్ళు పైన ఆ కొమ్మల కింద సరే అంటే ఈ సంసార వృక్షాన్ని ఏం చేయాలో శ్రీకృష్ణ వర్మూ అశ్వత్మేనం సువిరూఢం అనేక జన్మల నుంచి బాగా నాటుకుంది ఇది రూఢంగా నాటుకుంది అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా ఖడ్గం తెచ్చుకో ఒక గొడ్డలు తెచ్చుకో ఏంటది అసంఘం నాన్ అటాచ్మెంట్ నాన్ అటాచ్మెంట్ దీంతో తగులుకుపోతున్నారండి ఏది ఈ ఉపాధితో తగులుకుపోతున్నాడు వాడు ఉపాధి కాదండి మానవుడు ఉపాధిని చూచేవాడు ఉపాధి అంటే ఏమిటి పొలం పొలాన్ని చూచేవాడు కానీ పొలం కాదండి అందువల్ల శ్రీకృష్ణ పరమాత్మ అశ్వత్మేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణే నచ్చత్వా అది దృఢమైనటువంటి దీన్ని అసంగ శస్త్రం అంటే విచారణ ఆత్మ నిస్సంగత్వం నాన్ అటాచ్మెంట్ అంటే ఏంటి ఈ దృశ్య వస్తువుతో తగులుకోకుండా ఉండేటువంటి విజ్ఞానం కూర్చోండి మహాత్ములు యొక్క సాంగత్యం చేసి ఇటువంటిది లభిస్తుందండి ఈ ప్రపంచం అండి ఎట్లా ఉన్నదంటే ఒక చక్కని దృష్టాంతం చెప్తాను ఏ పండు బాగా వలవచ్చండి సరే ఏ పండు అయినా పండు చీనీ పండు లేకపోతే మొసంబి ఇటువంటి ఏదైనప్పటికీ బాగా వలవచ్చండి కానీ ఒక పండు వలవటం కష్టం అండి అది కనుక ఒలవాలంటే పక్కన కొంచెం నూనె పెట్టుకోవాలండి నూనె పెట్టుకుని అప్పుడప్పుడు అద్దుకుంటూ ఉండాలి ఏంటంటే పనస పనసపండు పనస పండు ఒలుస్తుంటే బంక బంక బంక బంక అయిపోతుందండి అందుచేత అప్పుడప్పుడు పక్కన పెట్టుకుని నూనె అంటుకుంటూ దాంట్లో అద్దుకుంటూ ఈ పండు ఒలిస్తే చక్కగా వస్తుందండి పనస అంటే ఏమిటి తెలుసు ఈ సంసారం దీంట్లో మానవుడు తగులుకుని పోతున్నాడు అండి ఈ నూనె అంటే ఏమిటి తెలుసు సత్సాంగత్యం చూసారా అప్పుడప్పుడు అప్పుడప్పుడు సత్సాంగత్యంతో కొంచెం కొంచెం టచ్ ఉండాలండి ఎవరైనా మహనీయులుంటే చక్కగా వారి దగ్గరికి వెళ్ళి వారిని సేవించుకుని వారి దగ్గర చక్కగా మన ప్రశ్నలు మన సందేహాలు అడగాలని ఎవరు లేకపోతే భగవద్గీత స్వాల్ ఎందుకంటే కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి బోధ కాబట్టి ఈ సద్గురువు చెప్పిన బోధ వారే మనకి చరణ్యం వారి బోధలే మనకి చరణ్యం ఈ విధంగా సత్సాంగత్యం సత్ సద్గోష్ఠి కనుక మనం టచ్ ఉంటే ఈ సంసార బాధలు ఏమి చేయవన్నది అందుచేత అశ్వత్థమేనం సువిరూఢ మూలం అసంగ శస్త్రేణ దృఢే నోన్ అటాచ్మెంట్ అనే ఖడ్గం తెచ్చుకోండి దాని ద్వారా ఇది ఛేదింపబడుతుంది ఎప్పుడు ఇది ఛేదింపబడిందో అవతల లక్ష్యం ఇప్పుడు మానవుడు పోతున్నాడు ఒక రోడ్డు మీద రోడ్డు మీద పోతుంటేనండి ఈ తల్లకిందుల చెట్టు కనిపించిందండి ఏమండి మనకు కూడా కనిపిస్తాయండి ఇటువంటి చెట్లు ఎప్పుడో తెలిసినా తుపానుగాలు వీస్తే రోడ్ల మీద ఉంటాయండి రోడ్ల మీద చల్ల ఉంటాయి వేళ్లు పైకి దాన్ని వెంటనే మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేస్తారు చెప్పండి ఆ కొమ్మలంతా నరికేసి ట్రాఫిక్ చక్కగా అనుకూలంగా చేస్తారండి బండ్లు పోవటానికి అనుకూలంగా చేస్తారు అదేవిధంగా శ్రీకృష్ణ పరమాత్మ అయిన విచారణ చేత జ్ఞాన సంబంధమైనటువంటి అనుభూతి చేత ఈ సంసార వృక్షం బంధనాన్ని తొలగించుకుని తస్పదం తత్పరి మార్గిత్యం ఎస్మిన్ గతని వర్తంతి భూయహ భగవంతుని యొక్క దగ్గరికి వెళ్ళండి ఇది మార్గంలో అడ్డుగా ఉంది ఈ అడ్డును దాటే అవతలవి పోండి అని చెప్తుంది అండి చెప్తున్నారు శ్రీకృష్ణ ఈ ఇది ఎవరు దీన్ని దాటం లేదండి దీంతోనే తగులుకుపోతున్నారు ఈ అసంగం అనే శస్త్రం ఎక్కడుందండి వీళ్ళకి చెప్పండి అసంగం అంటే జ్ఞాన విచారణ నాన్ అటాచ్మెంట్ ఈ ఉపాధితో తగులుకోకుండా ఉపాధికి సాక్షిగా ఉన్నటువంటి నేను స్వరూపం అని చెప్పి బాగా ప్రచారణ చేయాలి బాగా చింతించాలి ధ్యానం చేయాలండి ఇది అహం బ్రహ్మాస్మి అహం బ్రహ్మాస్మి అనేటువంటి ప్రజ్ఞానం బ్రహ్మ ఇటువంటి మహావాక్యాలన్నీ బాగా చింతన చెయ్యాలని చేస్తే దాని అనుభవంలో పెట్టుకుంటే ఇక తర్వాత ఈ అశ్వత్థం అనేటువంటిది అడ్డు లైన్ క్లియర్ లైన్ క్లియర్ అయిపోతుంది మనకు గమ్యస్థానం వెళ్ళటానికి అనుకూలంగా ఉంటుంది ఏమిటి చెప్పండి గమ్యస్థానం తస్పదం తత్పరి మార్గితవ్యం ఎస్మిన్ గతా నని వర్తంతి భూయ అక్కడికి వెళ్తే ఇంకా తిరిగి రావాల్సింది లేదండి ఏ లోకానికి వెళ్ళినా కూడా యు మస్ట్ రిటర్న్ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు ఆ బ్రహ్మ భువనాల్లో మా పునర్జన్మ విద్యే ఏ లోకానికి వెళ్ళినా యూ మస్ట్ రిటర్న్ తిరిగి రావాల్సిందే మళ్ళా పుట్టాల్సిందే మళ్ళా చావాల్సిందే ఇది అవర్ భాగ్యం అనుభవించాల్సిందే కానీ నన్ను కనుక పొందితే నో రిటర్న్ చూడండి అక్కడి నుంచి తిరిగి వన్ వే ట్రాఫిక్ చూడండి వన్ వే ట్రాఫిక్ అనమాట అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ తిరుగు రావాల్సినటువంటి ప్రసక్తే లేదండి మళ్ళా తల్లి పాలు తాగనే కాగల ఎందుకంటే తల్లి గర్భంలో జన్మించదు ఎందుకు అట్లా జరుగుతుంది కర్మ లేదు కర్మంత దగ్ధం జ్ఞానం అనేటువంటి అగ్ని చేత చూ జ్ఞానాగ్ని దగ్ధకర్మానంతమాహు పండితం బుధ అది జ్ఞానం అనేటువంటి అగ్ని తయారు చేసుకుంటే ఇంకా అసలు ఏముందండి ఇదంత మైండ్ యొక్క కల్పన చూడండి ఇందాక ఏమున్నా బావి దగ్గర వట్టి గొడవ తప్ప ఇంకేమి లేదండి అంత జ్ఞానం ఇట్లా పావని చెప్పి భయపడి ఇంతమంది నానా అల్లకలోలం చేసుకున్నారే దానికి కారణం ఏమిటి చెప్పండి అవివేకం జ్ఞానం అనేటువంటి దీపం కనుక మన హృదయంలో వెలిగించుకుంటే ఇటువంటి బాధలు ఉండవండి అందుకో శ్రీకృష్ణ పరమాత్మ అవతల భగవంతుని దగ్గరికి వెళ్ళటానికి నాలుగు సాధనలు చెప్తున్నారండి జ్ఞాపకం పెట్టుకోండి నిర్మాణ మోహాజత సంగ అధ్యాత్మ నిత్యా విని వృత్తకామాముక్త సుఖ దుఃఖ సంజ్ఞా గతంత్య మూఢాపదం అవ్యయం తదు ఐదు సాధనలు నిర్మాణమోహ జతసంగోష అధ్యాత్మనిత్యా వినివృత్తకామర్వాటి సంక్షేపంగా సమయం లేదు నిర్మాణ మోహండి సత్తి తోట మొదట్లో ఇదే చెప్పారండి ఆయన మన చెప్పారు అమానిత్వం అని అమానిత్వం ఈ అభిమానం గర్వం ఇదంతా వద్దని చెప్పి చెప్పారు మొదట్లో చెప్పినారు ఇప్పుడు మొదటి సాధన ఇదే చెప్పినారండి నిర్మాణ మోహ జనులకండి ఏదో కొంచెం విద్య నేర్చుకున్న కొంచెం ధనం సంపాదించిన కొంచెం అధికారం పొందిన కొంచెం సౌందర్యం పొందిన ఏమి ఏ విధంగా ప్రవర్తించాలో కూడా తెలియకుండా ప్రవర్తిస్తున్నారండి సరే ఏమో పెద్ద గొప్పగా తలంచుకుంటున్నారు ఏం గొప్ప చెప్పండి ఈ ప్రపంచంలో ఏది జరిగినప్పటికీ పెద్ద గొప్ప కాదండిది సరే దీన్ని దాటినటువంటి సాక్షిభూతమైన పరమాత్మను చెందటం అన్నిటికంటే గొప్పదండది సరే సక్కింది ఇక్కడ మీరు ఎన్ని అధికారాలను పోనండి కాలగర్భంలో అవన్నీ పోతాయండి ఈ శరీరానికి బయట ఉన్న వస్తువులు అండి శరీరానికే దిక్కులేనప్పుడు ఏమండి యూ హ్యావ్ టు సెపరేట్ ఫ్రమ్ ది బాడీ అట్ సమ్ టైమ్ ఆర్ అదర్ ఇవన్నీ దేహానికి ఆనుకుని దేహానికి బయట ఉన్న వస్తువుల యొక్క శాశ్వతత్వం ఏంటండి దేహానికి శాశ్వతత్వం లేదు కదా బుడగవలే ఉంది కదా కనుక మహనీయులు ఏం చెప్తున్నారంటే నాయన ఈ బయట ఉన్నటువంటి వస్తువులు మీద ఆధారపడి నేను గొప్ప ఎప్పుడు అనుకోవద్దు ఎప్పు బుద్ధుడు అదేనండి అన్నది బుద్ధుడు ఎన్ని సంపదలు అనుభవిస్తున్నాడంటే శుద్ధోధనుడు అన్ని సంపదలు అన్ని ఆనందాలు ఈ ప్రాపంచిక సుఖాలు కలుగు చేశాడండి కలుగు చేసినా వారికి తృప్తి లేదు ఎందుకో తెలుసు అండి ఇప్పుడు నాకు ఎన్నో సుఖాలు వచ్చినాయి దీనికి కారణం ఏమిటి నేను రాజు నేను రాజు కదా రాజు కాబట్టి పెద్ద మేడలో ఉన్నాను నాకు మంచి భోజనం వచ్చింది మంచి వస్త్రాలు ఇచ్చినారు రేపు శత్రువులు వచ్చి ఈ రాజ్యాన్ని ధరించేస్తే ఏమవుతుంది అనుకుంటున్నాడు నిజంగా నాలో గొప్పతనం ఉంటే ఎల్ల ఈ గొప్పతనం నాలో ఉండాలి లేదే ఈ రాజ్యత్వం మూడాల ముచ్చటిది శత్రువులు వచ్చి ఆక్రమించుకుంటే నా గతి ఏమవుతుంది అప్పుడు నా గొప్పతనం ఏమవుతుంది చింపిడి గుడ్డలు కట్టుకుని తిండికి గతి లేక బయట జరగాల్సి వస్తుంది వీటిలో ఆలోచించాడు కాబట్టి శాశ్వతంగా నా వ్యక్తిత్వాన్ని బాగు చేసుకోవాలి ై ఇండివిజువాలిటీ వ్యక్తిత్వం అదండి గొప్పది మన క్యారెక్టర్ మన మొరాలిటీ ఇది కనుక అభివృద్ధి చేసుకుంటే ఈ బాహ్యమైనటువంటి ఉన్నా లేకపోయినా అది ఒక పెద్ద విషయం కాదండి ఒక పూర్వకాలం ఒక రాజు ఉన్నాడండి ప్రజలందరిని పీక్కు తింటున్నాడండి నేను గొప్ప అని చెప్పి అభిమానం కలిగి గర్వించి ఈ ప్రజలందరూ మేర మేరే గులాం హాయ్ గులాం అంటే బానిసలని చెప్పే భావన ఉందండి వారు ఎవరికి రాజుగారి ఎంతకాలం అట్లా ఉంటాడు చెప్పండి వార్ధక్యం వచ్చిందండి ముసలిధనం వస్తే ఒక టైంలోనండి ప్రాణవాయువు కాస్త అంతరించిపోయింది శరీరం శవం మంత్రులంతా చేరి అయ్యో రాజుగారు చచ్చిపోయినారని ఊరేగిస్తామని పెద్ద రథం రథం మీద దాన్ని కూర్చోబెట్టి అలంకారం చేసి శ్మశానానికి తీసుకుపోతున్నారండి ఏది రాజుగారి శవాన్ని తీసిపోతుంటే మార్కల్లో పెద్ద ప్రొసెషన్ ప్రొసెషన్ చాలా మంది వచ్చారండి ఊరేగింపులో ముందుగా పోతున్న వాడు జన్మల్లోనండి ఒక ఆయన ఆ రోజే కొత్తగా చెప్పులు కొన్నాడు అండి కొత్తగా చెప్పులు కొన్నాడు ఏ ఊరేగింపు పోతుంటే కుంభ వర్షం బ్రహ్మాండమైన వర్షం కురిసిందండి పాపం ఆ రోజే చెప్పులు కొన్నాడు చెప్పులంతా తడిచిపోతుంటే వాడు అనుకుంటున్నాడు రామా ఇదేటి ఈ రోజే కొన్నానని చెప్పులు నాశనం అని పక్కనే ఒక ఇల్లు ఉన్నదండి తలుపు కొట్టాడు తలుపు తెచ్చా ఏమండి రాధుగారి ఊరేగింపు శ్మశానానికి పోతున్నాను ఈ చెప్పులు తడిచిపోతున్నాయి మీ ఇంట్లో ఒక మూలగా పెట్టండి అంటే వాళ్ళు గౌరవించారు ఏమండి అది ఒక భాగ్యం లక్షణంగా ఇక్కడ పెట్టండి తిరిగి వచ్చేటప్పుడు ధరించుకుని పోండి అని చెప్పారండి ఈ ఊరేగింపు పోతుంటే ఈ వర్షం అండి తుగిడీకృతంగా పెరిగిపోయిందండి ఓ కుంభ వర్షం బ్రహ్మాండంగా పడుతుంటే మంత్రులు ఆలోచించారు రాజుగారి శవం అంతా తడిచిపోతున్నది ఎక్కడైనా కొద్దిసేపు దాచిపెడితే బాగుండు అని అనుకున్నారండి వాన ఆగే వరకు సరిగ్గా ఎక్కడికి వచ్చారో తెలుసండి ఈ చెప్పులు పెట్టుకున్న ఇంటి దగ్గరికి వచ్చారండి తలుపు కొట్టాడు మంత్రి తెరిచారండి ఏమండి మీ మిమ్మల్ని అందరినీ పాలించండి రాజుగారి శవం తడిచిపోతున్నది కొంచెం వాన ఆగే వరకు ఆ శవాన్ని మీ ఇంట్లో ఒక మూలగా పెట్టండి అని అడిగాడండి మంత్రి గారు నాన్ అన్నాడు ఒకటే మాట ఇంటి ఆయన మేము ఒప్పుగానే ఒప్పుకో అంతే ఎక్కడైనా పారేసుకోండి రాజుగారి దేహం మా ఇంట్లో మాత్రం మేము పెట్టమన్నారు ఒక ఆయన అన్నాడు చెప్పులు పెట్టుకున్నారు కదా ఇప్పుడు అని అడిగారండి ఇది ఆ బతికున్నప్పుడు రాజుగారు చాలా గొప్పవారు చచ్చిన తర్వాత చెప్పులుకున్న మర్యాద కూడా మేము ఇవ్వమని చెప్పేశారండి చూ చూడండి ఎటువంటి దౌర్భాగ్య స్థితి బతికున్నప్పుడు వీళ్ళంతా బానిసలు బానిసలు అని చెప్పి ఏమో విర్రవేగినటువంటి ఆయన దేహానికి ఎటువంటి కర్మ పట్టిందంటే చెప్పులుకున్న మర్యాద కూడా పోగొట్టుకున్నారు చూచారా కనుక మానవుడు గొప్పతనం అండి ఈ రాజత్వం వల్ల వీటి వల్ల ఎప్పుడు కలగదండది చాలా వారి యొక్క హృదయం పవిత్రంగా ఉండాలి భగవంతుని యొక్క అనుగ్రహానికి వాడు పాత్రుడు కావాలి భగవానుడు గీతలో భక్తి యోగం చెప్పి చెప్పిన గుణాలని చక్కగా ఆచరించాలి యో మద్భక్త సమే ప్రియ ఎవడు నేను చెప్పిన భక్తి గుణాలు ఆచరిస్తాడో వాడే నాకు ప్రీతి పాత్రుడు అని గీతలో చెప్పినారు కదా ఏ రాజులు నాకు ప్రీతి పాత్రుడు అన్నారా చెప్పండి ధనవంతుడు ప్రీతిపాత్రుడు అని అన్నారా విద్యావంతులు ప్రీతిపాత్రుడని అన్నారా లేది అదంత పెద్ద గొప్ప కాదండి శంకరులు చెప్తారు చూడండి శరీరం స్వరూపం తథావా కళత్రం అయినా నీ శరీరం అందంగా ఉంది అనుకో భారీ అంత్య అనుకూలంగా ఉంది అనుకో చూడండి సపోజ్ శరీరం స్వరూపం తథావా కళత్రం యశ్చారు చిత్రం ధనం మేరు నీ కీర్తి దిగంత వ్యాపించింది నీ ధనం మేరు పర్వతం అంత యినా ఇవన్నీ అంత్యకాలంలో నిన్ను కాపాడుతాయా హరేరంగ్రి పద్ మనశ్చేనం చెప్ప శరీరం స్వరూపం తలత్రం యశ్చారుం ధనం మేరుతుల్యం హరేరంగ్రి పద్ మనశ్చేన లగ్నం తథ కిమ్ తథ కిం తథ కిం తథ కిం శంకర భగవత్పాదులు చెప్పిన వాక్యం శరీరం సుందరంగా ఉన్నప్పటికి ఇంట్లో బంధువులు కుటుంబం అంతా క్షేమంగా ఉన్నప్పటికీ నీ కీర్తి దిగంత వ్యాపించినప్పటికీ మేలుపరుత ధనం మీకు ఉన్నప్పటికీ మంచిదే కానీ అంత్యకాలంలో ఇవి కాపాడతావా అని చెప్పి ప్రశ్న చేశారు ఏవి కాపాడుతుందంటే భగవంతుని ఏడల భక్తి హరే రంగ్రి మనస్చేం ఆ భక్తి కనుక లేకపోతే ఇవి ఏమైనా ఉపయోగిస్తాయో చెప్పండిది అంత్యకాలంలో అన్ని ఇక్కడ వదిలిపెట్టి పోవలసిందేనండి సరే తాను ఈ ప్రపంచంలో పొందినటువంటి బాహ్య వస్తువులు ఈ దృశ్య వస్తువులు కూడా శరీరంతో పాటు ఇక్కడ వదిలేసిపోవాల్సిందేది ఏది వెంట వస్తుంది చెప్పండి తాను చేసిన కర్మ అది పుణ్యకర్మ కాని పాపకర్మ కాని ఇట్ విల్ ఫాలో ఆ ప్రశ్నకే జవాబు ఇప్పుడే శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు శరీరం శరీరం ఇక్కడ పడిపోయిన తర్వాత జీవుడు పరలోకానికి ప్రయాణం అయిపోయేప్పుడు ఏది వెంట వస్తుందని ప్రశ్న అండి అక్కడ చూ శరీరం వెళ్ళేటప్పుడు ఏం చేస్తాడంటే గృహీత్వ గ్రహించంటే మూట కట్టుకుని తీసుకుపోతాడు చూడు ఏది తాను చేసిన కర్మ తాను చేసిన కర్మను మూట కట్టుకుని తీసుకుపోతాడు ఇట్ విల్ ఫాలో లైక్ ఎ షాడో అది నేడ మీరు ఎక్కడికి వెళ్ళామే నేడ ఎట్లా వెంటొస్తుందో అదే విధంగా వెంటొస్తుంది అండి ఏది తాను చేసిన కర్మ గృహీత్వం వాయుర్గం ఉపమాన అక్కడ అగరవత్ తెలిగించారండి ఇక్కడ మన ముక్కు దగ్గరికి సువాసన వచ్చింది ఎట్లా వచ్చింది మధ్యలో గాలి గాలి అనేటువంటి దూత మన ముక్కు దగ్గరికి తీసుకొచ్చాడు దేమే ఈ సుగంధాన్ని అక్కడ మలం ఉందనుకోండి దూరంగా మనకి దుర్గంధం వచ్చింది ఎవరు తీసుకొచ్చారు అదే గాలి అదే గాలి సుగంధాన్ని పట్టుకొచ్చింది దుర్గంధాన్ని పట్టుకొచ్చింది గాలి అంటే ఏమిటి చెప్పండి కర్మదేవతలు అది కర్మదేవతలు జీవుడు చేసినటువంటి దీన్ని కర్మను పరలోకానికి తీసుకుపోతున్నాడు అది మంచి కర్మ అయితే మంచిగానే ఉంటుంది చెడ్డ కర్మ అయితే చెడ్డ వాళ్ళు చేస్తారు చెప్పండి వాడికి ఏమి దీంతో సంబంధం లేదు మంచి చెడ్డలతో క్యారీ చేయటం అంటే వెంట తీసుకెళ్తమే వారి పని సరే వాయువై చేస్తుంది సుగంధంగాని దుర్గంధంగా ఎట్లా మన దగ్గర తీసుకొస్తున్నదో అదేవిధంగా ఈ కర్మ దేవతలు జీవుడు చేసినటువంటి పుణ్యం జీవుడు చేసినటువంటి పాపం మూట కట్టుకుని పరలోకానికి అందిస్తున్నారండి అయినా ఈ విధంగా కర్మ ఎప్పుడు కూడా నశింపదు తాను చేసినటువంటిది వెంట వస్తుందండి కాబట్టి పాపం చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలండి చాలా నవ్వుతూ నవ్వుతూ పాపాలు చేసినారంటే ఘోరమైనటువంటి విపత్తు వాడు నెచ్చ నొచ్చి ఉన్నదనమాటది ఎందుకు వచ్చిన కర్మ మన చేతులారా ఎందుకండి కొని తెచ్చుకోవటం ఈ బాధలన్నీ తెలుగా శ్రీకృష్ణ పరమాత్మ చెప్పింది ఏమిటంటే ఈ అమూల్యమైనటువంటి జీవితంలో ప్రతి క్షణము కూడా వాల్యుబుల్ థింగ్ ప్రతి క్షణం కూడా చాలా విలువైందండి ఇప్పుడు వార్ధక్యంలో ధ్యానం చేస్తామని ఇప్పుడు అనుకోబాకండి ఇప్పుడు నవ్వు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు బిగిన్ నవ్ జప మా ఓం నమ శివాయ ఓం నమో నారాయణాయ ఓం నమో భగవతే వాసుదేవాయ నూటెనిమిది జపం చేసినారంటే నూట లక్షల రూపాయలు మనం సంపాదించినట్టండి తెలుసుకోండి సార్ శ్రీరామ రామ రామే తీ మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాన సహస్రనామంతో సమానం కనుక ఈ వీటిలో ఉండేటువంటి మహత్వం కొంచెం తెలుసుకుని మనస్సు శుద్ధపట్టడానికి చక్కగా నామస్మరణ భగవద్భక్తి పరోపకారం పుణ్యకార్యములు ధర్మకార్యం ఎంత ఎక్కువగా చేసుకుంటే అంత మంచిదని ఎందుకంటే మన వెంట వస్తుంది ఈ పుణ్యం ఈ పుణ్యం అనేది వెంట వస్తే ఏ లోకానికి వెళ్ళినప్పటికీ సద్ధతులు కలుగుతాయండి సరే అంత ప్రకాశమయంగా ఉంటుంది మన యొక్క ఇది ఆనందంగా ఉంటుంది ఈ పాపం కనుక అన్ని దుఃఖాలే కదా కాబట్టి ఇక్కడే దాన్ని రహితం చేసేయాలండి పోగొట్టాలి ఎందుకంటే మైనస్ అది రుణం ఈ రుణాన్ని పోగొట్టాలంటే మనం ధన సంపాదించాలండి లేకపోతే పోదటి ధనం చెప్పండి పుణ్యకర్మ పుణ్యకర్మ అనే దానికంటే పాపం అంతా భస్మీభూతం చేయాలి తేషాం ఏషాం త్వంతగతం పాపం జనా పుణ్యకర్మణం కనుక అంత్యకాలం వచ్చేటప్పుడు అండి ఈ కర్మ దేవతలు రెడీగా ఉంటారండి దేనికి ఈ కర్మ అంతా ప్యాక్ ప్యాకింగ్ చేసి పరలోకానికి పంపిస్తారండి ప్యాకింగ్ చేస్తారండి పార్సిల్ ప్యాక్ చేసి ఇంకో ఊరికి మనం పంపిస్తున్నామో ఒక ఊళ్ళోనండి గుడ్డల ఫ్యాక్టరీ ఉందండి గుడ్డలు తయారు చేసే ఫ్యాక్టరీ అక్కడ ఒక వెయ్యి మంది లేబర్ కార్మికులు పనిచేస్తున్నారు గుమాస్తాలు వీళ్ళందరూ కూడా పనిచేస్తున్నారు ఆ ప్రొపరైటర్ అండి కోటీశ్వరుడు ఆ గుమాస్తాల్లో ఒక ఆయనకి తండ్రి గారు ముసలివాడైపోయి చనిపోయినాడండి వార్ధక్యం వల్ల చనిపోయినాడు ఎవరు తండ్రి గుమాస్తా ప్రోపరైటర్ దగ్గరికి ఇవ్వండి మన ఆయన చనిపోయినారు శ్రాద కర్మలు ఇవన్నీ చాలా ఉన్నాయి చేయాల్సినవి మీరు నాకు ఇచ్చే జీతం చాలదు ఒక నూరు రూపాయలు డొనేషన్గా ఇవ్వండి అని అడిగాడండి ఇది విరాళంగా ఉచితంగా చాలా సంతోషించాడు ఎందుకంటే వాళ్ళు ఆయన పాపం పెద్ద ఆయన పోయినాడు సహాయం చేయటం మంచిదని నూరు రూపాయలు ఇచ్చి ఏమండి గుమాస్తాను పిలిచి నూరు రూపాయలు ఇవ్వండి అని చెప్పి అని చెప్పినాడు ఆయన ఇస్తూ ప్రొపరేట్ని అడుగుతున్నాడు గుమాస్తా ఏమండి నూరు రూపాయలు విరాళమని చెప్పారు ఏ ఖాతాలో రాయాలి చెప్పండి ఏ ఖాతాలో రాయాలని అప్పుడు ప్రొపరైట్ ఆలోచించాడు వీడు నాయన తచ్చాడు అంటే ఏమిటి శరీరం ఇక్కడే ఉంది కర్మను మూటగట్టి పరలోకానికి పంపించారు ఎవరో కర్మదేవతలు కాబట్టి నాయన ప్యాకింగ్ అండ్ ఫార్వర్డింగ్లో రాయమన్నాడండి ప్యాకింగ్ ప్యాకింగ్ ఫార్వర్డింగ్ ఖాతాలో రాయమన్నాడు అండి ఆ విధంగా ఈ కర్మదేవతలు ప్యాకింగ్ చేసి పంపిస్తారండి కాబట్టి కొంచెం ముందుగానే జాగ్రత్తగా ఆలోచించి ఈ పాడు కర్మ దాంట్లో లేకుండా ఏ పాప సంబంధం లేకుండా ఉండాలన్నది పాప కార్యం వచ్చే కన్నా పాప ఫలితము పరమ దుఃఖము తెలిసి రాక్షసత్వము పారోలి దైవ భావము కుదుటపరచి పాపగంధము లేశమైనను లేకయుండుము చిత్తమందున సత్వసారము తెలసి కోరన్నా పుణ్యకార్యము వదలబోకన్నా పుణ్యంబు చేతను పాపమంతయు భస్మ చిత్తశుద్ధికి హేతువైన పుణ్యపుణ్యము చేతల స్వస్వరూప జ్ఞానముదవును బంధముక్తియురును తత్వసారము తెలసిపోరన్నా కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ కర్మను గురించి శరీరం వదిలిపోయినప్పటికీ కూడా ఇది వెంట కాబట్టి జాగ్రత్తగా ఉండండి చెప్పి బోధ చేస్తున్నారు ఇప్పుడు ఈ ఐదు సాధనలు గురించి సంక్షేపంగా విచారిస్తాం నిర్మాణ మోహాజత సంగదోష సంగదోషం అంటే తగులుకోబాకండి తగులుకోవద్దండి సంసారంలో ఉండటం మంచిదేనండి ఎట్లా ఉండాలి తగులుకోకుండా దృష్టాంతం ఏమిటి తామరాకు మీద నీటి బిందువు తామరాకు మీద నీటి బిందు ఎట్లా అట్లా ఉండాలి జనక మహారాజు ఆ విధంగా తయారైనాడు చక్కగా రాజ్య పరిపాలన చేసినారు కానీ అటాచ్ తగులుకోలేదండి చక్కగా ఆధ్యాత్మిక విచారణ చేసుకుంటున్నాడు ఆయన నేనెవరో అని బాగా విచారణ చేసేవాడు ఎవడు జనకుడు తగులుకోలేదండి మిథిలా పట్టణ దగ్ధమైపోతున్నప్పటికీ నేను తగులుకోలేదా పోని ఏడవని అనేసినాడు అండి మిథిలాయం ప్రదీప్తాయా నమే దహ్యతి కశ్చనా అనేసినాడు ఈ విధంగా తామరాకు మీద నీటి బిందువులే తయారు కావాలి అసంగ నిర్మాణ మోహార్జత సంఘ దోష సంఘం అంటే ఈ ఉపాధితో కలుసుకోకూడదండి ఉపాధితో కలవకూడదు ఏ విధంగా తామరాకు మీద నీటి బిందువులే ఇప్పుడు జనుడు ఎట్లా ఉన్నారు చూసినా పేపర్ మీద నీటి బిందువు పడినట్టుగా ఉంటుందండి బ్లాకింగ్ పేపర్ వెంటనే లాక్కు ఉంటుంది అట్లా ఉండకూడదండి మన చిత్తం ఎంతసేపటికి తామరాపులో అనే తయారు కావాలని జత సంగ దోష అధ్యాత్మ నిత్య ఈ ఆత్మ విచారణ ఎప్పుడు చేయాలని ప్రశ్న వస్తే నిత్య ఆల్వేస్ అది ఎప్పుడెప్పుడు మనకి అవకాశం ఉంది అర్ధరాత్రి వెలికొచ్చినా కూడా చక్కగా విచారణ చేయడం మంచిదేనండి సరే ఎందుకంటే కామ్ ఉంటుందండి అర్ధరాత్రి ట్రాంక్విల్ ఎంతో పీస్ఫుల్గా ఉంటుందండి అట్మాస్ఫియర్ ఎంతో ఈ పిల్లలు వీళ్ళంతా నిద్రపోతుంటారు ట్రాఫిక్ ఆగిపోతుంది ఎంతో బాగా ప్రశాంతంగా దాన్ని యూటిలైజ్ చేసుకోవడం కొంత మంచిదండి అట్లీస్ట్ ఫైవ్ మినిట్స్ ఎప్పుడైనా కనుక అర్ధరాత్రి మెలకు వస్తే ఒక ఐదు నిమిషాలు వెంటనే పండుకోకుండా కొంచెం ఐదు నిమిషాలు పరమాత్మను లేక ప్రణవం బాగా ఉచ్చరిస్తూ ఒక ఐదు నిమిషాలు ప్రశాంతంగా ధ్యానం చేయడం చాలా మంచిదండి అది ఏదో విధమైన కొంత పుణ్యాన్ని చక్కగా జీవితంలో సంపాదించాలి ఏ అధ్యాత్మ నిత్య అని అడుచుండీ అందుకని నిత్య ఆల్వేస్ బీ కేర్ఫుల్ అయితే మీరు అడగచ్చు మేము వ్యాపారం చేస్తున్నాం ఉద్యోగం చేస్తున్నాం మరి మా సంగతి ఎట్లా అని చెప్పి సన్యాసులు ఇరవై గంటలు మీ చేతిలో ఉంది ఎప్పుడైనా మీరు ధ్యానం చేసుకుంటారు మేము ఇంటో వంట చేసుకోవాలి మేము ఉద్యోగం చేయాలి ఇవన్నీ ఏం చేయమంటారని పెద్దలు ఏం చెప్తున్నారంటే తెలుసు అండి మాం అనుస్మర యుద్ధచ గీతలో అష్టాక్షర్యమంతరం ఉపదేశం చేశాడు కృష్ణుడు అర్జునే యుద్ధం చెయ్యి మాం అనుస్మర నన్ను స్మరణ చేస్తూ చేయవయ్య అన్నారు మీ వ్యవహారం మీరు చేసుకుని దానికి దీనికి సంబంధించినటువంటి వ్యవహారం అనేది వేదాంతానికి భిన్నం కాదండి ఇది వ్యవహారం గనుక సత్యంగా జాగ్రత్తగా నీతిపరంగా గనుక చేస్తుంటే అది సాక్షాత్ వేదాంతమేనండి యోగ కర్మసు కౌశలం అన్నాడు కర్మలో కుశలత్వం చూపించడమే యోగం అన్నాడు ఒక మహనీయుడు చెప్తున్నాడు పెద్ద పెద్ద కార్యములు చేయటంలో లేదయ్యా మానవుడు యొక్క గొప్పతనం చిన్న కార్యమును పెద్ద బుద్ధితో చేయటంలో ఉన్నది అన్నాడు a great man is not one who does extraordinary things but who does ordinary things in an extraordinary way i told ent adbhuta valli cheptunanu a great man is not one who does extraordinary things but who does ordinary things in an extraordinary way chinna pallunu pedda buddhi tho cheyandi ఇప్పుడు చూడండి చివరినీకి మసి పట్టిందండి ఏమండి ఆ గుడ్డ పెట్టి బాగా మసిని తో బాగా నిర్మలంగా చేసుకుంటూ ఇది చిన్న పనికి అందరికీ చూస్తుంది కానీ ఇది ఎంత చక్కని పని చూడండి అందరికీ ప్రకాశం కలిగేటువంటిదండి వీధిలో ఒక రాయి ఉందంటే ఆ రాయి తీసి పక్కన పెట్టడం అనేది చిన్నదిగానే ఉన్నది కానీ ఎంతమందికి మహోపకారం కలుగు చెప్పండి వీటిలో ఇదొరికి ఈ దృష్టాంతం మీకు చెప్పినాను మీకు నీళ్ళ తొట్టిందండి దాంట్లో ఒక చిన్న చీమ గిలగిల తన్నుకుంటుంది అనుకోండి మీరు ఆ పక్కన పోయి దాన్ని చూసినప్పుడు వెంటనే దాన్ని తీసి ఏలితో బయట విసిరి అయింది దాని ప్రాణాన్ని కాపాడుతారండి చూచాలి అంతేగాని నేను ఎమ్మె వేస్తున్నాను దాన్ని ఎందుకు కాపాడాలని అనబాకండి ఇక్కడ మీ ఎమ్మెకి దానికి సంబంధం లేదండి ఆ నిజంగా పుణ్యం మనకి అవకాశం ఇచ్చిందండి అది అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాహ కోరికలు పూర్తిగా వి చూ కామ అంటే కోరికలండి విని వినివృత్త వి అంటే విశేషం పూర్తిగా తొలగించబోయే ఈ గొడవలన్నీ మెత్తిలు పెట్టుకుంటాయండి కోరికలు పెంచుకోవద్దు పెంచుకుంటే ఏమవుతుందో తెలిసిన దుఃఖాలు కలుగుతాయండి ఎద్దు పెరిగితే కొమ్ము కూడా పెరుగుతుందండి జాగ్రత్త ఎద్దు పెరిగితే పొడిచే కొమ్ము కూడా పెరుగుతుందండి అదేవిధంగా ఈ ప్రాపంచిక వైభవాలు కనుక పెరుగుతుంటే దుఃఖాలు కూడా అంత ఎక్కువగా వస్తుంటాయి అన్నది చిన్న దృష్టాంతం మాఘపురాణంలో ఉందండి మాఘపురాణం దాని ఒక తపస్వి చూడండి ఒక తపస్వి నేలలో కూర్చొని కుంభకం పట్టాడండి కుంభకం పట్టి ధ్యానం చేస్తున్నాడు ఎక్కడ నీళ్ళల్లో నేల మీద కాదు కొన్ని నెలలు ఒకటి కుంభకం పట్టి చేశాడు కళ్ళు తెరిచాడండి కళ్ళు తెరవంగానే సరే కంటి ముందు మగ చేప పిల్ల చేపలు చూ అంటే భార్య భర్త పిల్లలు ఏ చిల్డ్రన్ అన్నీ తిరుగుతున్నాయండి చేప పిల్లలు చేప పెద్ద తల్లి తండ్రి పిల్లలు తిరుగుతున్నాయి దురుగుతుంటే చూ ఇంతకాలం తపస్సు చేసినా పూర్వకాలపు వాసనలు పోలేదండి ఆయనలో అందువల్ల ఆయనకి అభిప్రాయం కలిగింది ఆహా గృహస్థాశ్రం ఎంత అద్భుతంగా ఉంది ఎంత ఆనందంగా ఉన్నారు ఇప్పుడు చేపలు మనం తస్తున్నామేమిటి నీళ్ళలో కూడా తపస్సు ఏమిటించుతున్నాను దక్షణంగా మనం కూడా పెళ్లి చేసుకునే ఆనందంగా ఎందుకు ఉండకూడదు అని అభిప్రాయం కలిగిందండి ఆ చేసిన తపస్సు ఇంతేనండి సరే ఏ మనస్సు మారలేదండి లేచాడండి ఇంక నీళ్ళలోంచి లేచాడు సరే అనుకున్న పని వాళ్ళు గొప్ప తపస్సు చేసిన వాళ్ళు కాదండి మంచి అత లేచారు ఏమైనా సరే పెళ్లి చేసుకోవాలి అని అనుకున్నారు ఉళ్ళంతా నీళ్ళలో నెల రోజులు ఉన్నాడు కాబట్టి చీకిపోయి అంత పాచిపోయి కృషించిపోయిందండి తిండి లేక ఆయన పెళ్లి చేసుకోవాలని బయలుదేరాడు చూడండి ఎక్కడ ఎవరిస్తారు పెళ్ళని చెప్పకెవరో చెప్పారు మాన్ధాత అనేటువంటి చక్రవర్తి ఉన్నారు ఆ చక్రవర్తికి నల మంది కుమార్తెలు ఉన్నారటండి యాభై మంది కుమార్తెలు ఈయన ఎక్కడ ఇన్ఫర్మేషన్ పట్టుకున్నాడు కానీ అందిందండి ఫ్రై యాభై మంది బ్రహ్మచార్యులుగా ఉన్నారు అవివాహితులుగానే ఉన్నాడట యుక్త వయసు వచ్చిందట ఎవరికి పెళ్లి కాలేదు యాభై మంది కుమార్తెలు ఈయనకి ఇన్ఫర్మేషన్ వచ్చి అక్కడికి బయలుదేరాడండి బయలుదేరి మాన్ధాత చక్రవర్తి ఇంట్లో అడుగు పెట్టాడని అడుగు పెట్టగానే చక్రవర్తి గారు బయటకు వచ్చి ఆహాహం ఎటువంటి తపస్వి మా ఇంట్లో అడుగు పెట్టాడు వారి పాద ధూళి చేత మా ఇల్లు పునీతం ఏడు తరాలు తరించిపోయినారని చెప్పి పాద ప్రక్షాళన చేసి తీర్థం నెత్తిన తల్లుకుని ఉన్నత ఆసనం మీద కూర్చోబెట్టి మహాత్మా ఏ ఉద్దేశం చేత మీరు వచ్చినారో దాన్ని తప్పకుండా నెరవేరుస్తాను అని వాగ్దానం చేశాడండి వాగ్దానం చేశాడం ఇది మాట్లాడుతుంటే చెప్పినాడు చూడండి మీకు యాభై మంది కుమార్తెలు ఉన్నారని చెప్పి చెప్పారు నాకు పెళ్లి చేసుకోవాలనే కుతూహలం కలిగింది ఎవరినైనా ఇచ్చి వివాహం చేయండి అన్నారు అనేటప్పటికీ ఇక చూడండి పాపం రాజకుమార్తెలు ఎంతో సుందరంగా ఉండేవారు ఈయన చూస్తే గురూపం పాచిపోయినవాడు ఏళ్ళంతా వికారంగా ఉన్నటువంటి వారు ఎట్లా పెళ్లి చేసుకుంటారు చెప్పండి ఆయనకి పాపం ఏదో వాగ్దానం చేశాడు కదా డైలమా ధర్మ సంకటనలో పడిపోయినాడు ఎవరు మాంధార చక్రవర్ ఆఖరికండి నేను అట్లా కాదు నేను ఎవరిని ఇవ్వను పెళ్ళిక అంటే ఈయన శాపం పెడితే ఏమవుతారు నా కుమార్తెలు నేను అంత దగ్ధం అయిపోతాం కాబట్టి ఏం చేసినాడు తెలుసండి నా అనుభవాలు నేను ఏదో వాగ్దానం చేశాను మీరేమో అడిగారు వాళ్ళ దగ్గరికి వెళ్తాను ఇప్పుడు నేను యాభై మంది కుమార్తెలు ఉన్నారు అంతఃపురంలో ఉన్నారు వారి దగ్గరికి వెళ్ళి అడుగుతాను ఏ ఇట్లా మేము ఇంకొక ఆయన పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు అందరిని ఇక్కడ తీసుకొస్తాను వాళ్ళలో ఎవరైనా ఇష్టపడితే మిమ్మల్ని వివాహించరు అని అట్లాగే చేసుకోండి నేనే అభ్యంతరం ఇష్టపడితే అన్నాడు మరి వారి ఇష్టపడకపోతే నేనేం చేసేదండి అన్నాడు అట్లాగే పిలుచుకురాండి అన్నాడు ఈయన లోపలికి వెళ్ళి వెళ్ళి పిలుచుకొచ్చే లోపల ఏం చేశాడు తెలుసుండి ఈ ఆయన పేరు సౌభరి అండి జ్ఞాపకం పెట్టుకోండి ఆ తపస్సు పేరు సౌభరి ఆయన తన యొక్క తపశక్తి చేత మన్మథాకారం వహించాడు అంత సుందరమైన లావణ్యమైన స్వరూపం పొందేదండి వెళ్ళి చూస్తే చాలా వండర్ఫుల్గా బ్యూటిఫుల్గా కనిపిస్తున్నాడు యవ్వనం ఆ యాభై మంది ఒక వచ్చి ఈయన చూడగానే అందరూ కూడా వివాహం చేసుకోవడానికి ఇష్టపడ్డారండి అందరూ ఆ రిటైల్ బేరంకి వస్తే హోల్సేల్ బేరం తగులుకుందండి అందరూ సమ్మతించారండి ఇక చూడండి వివాహం పూర్తి అయిపోయింది అందరికీ ఈ తపశక్తి చేతి ఈయన సౌహరి ఏం చేసినాడు అంటే అందరికీ వేరువేరుగా బిల్డింగ్స్ వేసేసాడు నిర్మాణం అయిపోయిందండి అంత తపశక్తి ఏ ఒక్కొక్కరికి వేరువేరుగా వేస్తారు ఇక సంసార సుఖాలు అనుభవిస్తున్నాడు కొడుకులు పుట్టారండి కొడుకులు పుడితే ఈయనకి ఏమాత్రం కూడా సంతోషం లేకపోయిందండి ఎవరికి సౌహరికి దృష్టా సుత కొడుకులను చూచినాను ద్రష్ం పునర్వాంచేంతరాత్మ ఆ కొడుకులకి కొడుకుల్ని ఎప్పుడు చూస్తానా దేవుడా అని అంటున్నాటండి చూడు చూడండి ఆశ దరిద్రపు ఈ విధంగా కోరికలండి జనధనం పెరిగిపోతూ కొడుకులు చూస్తే హాయిగా సంతోషించాలి కదా లేదట తత్న యప్రసూతి ఆ కొడుకులకి కొడుకులు ఎప్పుడు పుడతారా అని మనవాళ్ళు ఎప్పుడు పుడతారా అని పాపం ఆవేదనతో ఉన్నాడండి కనుక ఏం చేసినాడంటే లోకానికి బ్రాడ్కాస్ట్ చేశాడండి తన యొక్క అభిప్రాయం చూజా ఓ జరుడారా వినండి యాభై మందిని వివాహం చేసుకుని నేను సంసారం ఈదుకుంటున్నాను కొడుకులు పుట్టారు మన వాళ్ళు పుట్టలేదని చెప్పి ఏడిపోతున్నది నాకు అని మనోరథాప్ కోరికలకు అంతులేదు వర్షాయుత్య పూర్ణేశు పూర్ణేశు పునర్నవానాపత్సనాం ఒక్కొక్క కోరిక అనుభవిస్తుంటే కొత్త కొత్త కోరికలు వచ్చి ఏర్పడుతుంటాయి కాబట్టి ఎక్కడొక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పి శ్రీకృష్ణ పరమాత్మ కూడా వినివృత్త కామా చక్కని పదం ద్వంద్వైర్విముక్త ఇక భగవంతుని యొక్క స్వరూపం ఉండదు స్వరూపం బ్రహ్మాండమంతా వ్యాపించినటువంటిది సూర్యుని కూడా ప్రకాశింపచేసే సూర్యుడు ఎవరు ఆ జ్ఞాన సూర్యుడు ఈ నూర్యోభాతి ఉపనిషత్తులో తూర్యో అక్కడ సూర్యుడు వెలుగుతుంటే ఈ సూర్యుడు వెలుగుతున్నాడు వీటిని వీరిని ప్రకాశింపజేసేది ఆ జ్ఞాన సూర్యుడు అని ఇప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ ఇవన్నీ చక్కని సిద్ధాంతములు బోధించి మానవుడు పురుషోత్తముడు కావటానికి తగిన సాధనలన్నీ చెప్పి ఆహార విషయంలో ప్రస్తావిస్తున్నాడు ఆహార ఈ ఆహార విషయంలో దీంతో ప్రస్తావన ఉన్నది కాబట్టి ఈ అధ్యాయం భోజన కాలంలో పటిస్తుండే ఆచారం అవుతుందండి సరే ఎవరైనా భోజనం వడ్డిస్తున్న టైంలో ఇది పారాయణం చేస్తుంటారండి పదిహేను అధ్యాయం పురుషోత్తమం ఎక్కడే కాదండి ఉత్తర దేశంలో కూడా అది ఆచారం ఉంది చిన్న అధ్యాయం ముచ్చటగా ఇరవై శ్లోకాలు చక్కగా చదివచ్చు ఈ వడ్డనంతా పూర్తి అయ్యేటప్పటికీ పారాయణం కూడా పూర్తి అయిపోతుందండి లక్షణంగా భగవంతునికి నివేదన చేసి దాన్ని పుచ్చుకోవచ్చండి సరే శ్రీకృష్ణవరమాత భోజన విషయంలో ఎట్లా తెచ్చినాడో ప్రస్తావన వినండి అర్జున పొలంలో రైతులు విత్తనం పెట్టారు చక్కగా మొలిచిని ఆ ఓషధులు ఔషధులు అంటే ధాన్యం ఆ సమయం ఎప్పుడొస్తుందో నేను జాగ్రత్తగా కాచు భూమి లోపల ప్రవేశించి సస్యములను వృద్ధి నేను అన్నట్టు గా అంటే భోవిష్ భూమిలో నేను ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తాను చూచాడు కాబట్టి మనకి ధాన్యం వస్తున్నదంటే ఎవరండి ఇచ్చింది సర్వేశ్వరుడు ఇచ్చినాడు కాదు వారు ఇచ్చినటువంటి దాన్ని వారికి కొంచెం అర్పణ చేయటం మన ధర్మమే కదా కనుక నేను బ్రహ్మార్పణం అని చెప్పేది ఈ ప్రసాదం ఈ భోజనం అండి అర్పణ చేయాలి ఓం ప్రాణాయ స్వాహ ఓం స్వాహ వ్యానాయ స్వాహ అని చెప్పేసి చూడాలి ఇది వరకు మీకు చెప్తున్నాను నాలుగవ అధ్యాయంలో శ్లోకం ఇరవై నాలుగు ఏ ఆ శ్లోకం బాగా కంఠస్థం చేయండి చేతిలో తీర్థం తీసుకోండి అంత వడ్డన పూర్తయిన తర్వాత ఈ శ్లోకం చదవండి బ్రహ్మార్పణం బ్రహ్మ్రహ్మాజ్ఞ బ్రహ్మనాహు గంతవ్యం బ్రహ్మ కర్మ ఆ శ్లోకం చదువుకునే తీర్థం చల్లండి భోజనం మీద ఆ పరమాత్మకు నివేదిస్తున్నట్టుగా భావన చెయ్యండి సరే అప్పుడేమవుతుంది యజ్ఞశేషం యజ్ఞశేషం మహాపవిత్రమైపోతుంది రక్తం అంతా శుద్ధం అవుతుంది అన్నది సరిగా అర్జునే నేను భూమిలో ప్రవేశించి సస్యములను వృద్ధి చేస్తున్నాను అంతేకాదు ఆ సస్యములంతా కోత కోత ఇంటికి తెచ్చుకుని ధాన్యం అంతా దంచుకుని వంట చేసుకుంటున్నారు కదా ఆ భోజనం నేను జీర్ణం చేస్తున్నాను అహం వైశ్వానరో ప్రాణి నాం దేహమాశ్రీత ప్రాణాపానస పచామ్యన్నం చతుర్విధం నాలుగు విధములైన భోజనం తింటున్నారండి ఇది కఠిన గట్టిగా ఉన్నది మెత్తగా ఉన్నది ద్రవంగా ఉన్నది ఇవన్నీ తింటున్నారు వాటనిట్టి ఎవరు జీర్ణం చేసేది ఇప్పుడు మీరు ఇక్కడి నుంచి ఇంటికి వెళ్తారండి ఇంటికి వెళ్ళి భోజనం చేస్తారు భోజనాతో పండుకుంటారు జీర్ణం చేసేది ఎవరు ఎస్సిములేషన్ ఈ ఎస్సిములేషన్ ప్రాసెస్ అంతా లోపల జరుగుతూ ఉంటుందండి మనకేమైనా సంబంధం ఉందా అహం వైశ్వాన చూడండి మనకి టెంపరేచర్ ఉంటుంది అగ్ని చూడండి నైంటీ డిగ్రీస్ ఉంటుంది అదే వైశ్వాన రాత్రి ఆ అగ్ని కనుక లేకపోతే ఏమవుతుంది శవం జీవుడు శవం అయిపోతాడండి కనుక భగవానుడు ఆ కృష్ణ పరమాత్మ అందరి యొక్క హృదయంలో ఉండి వారు భుజించింది బాగా జీర్ణం చేస్తున్నారు ఆహార ప్రస్తావన వచ్చింది కాబట్టి ఈ అధ్యాయానికండి ఆహా భోజన టైంలో పఠించేటువంటి ఆచారం వచ్చిందండి ఆహార విషయంలో నాలుగు జాగ్రత్తలు చెప్తున్నాను సమయం ఎక్కువ లేదు సంక్షేపంగా చెప్తున్నాను సాత్వికాహారం మితాహారం దైవార్పితాహారం న్యాయార్జితాహారం ఈ నాలుగు విధాలుగా శుద్ధంగా ఉండాలండి అర్థమైందండి సాత్వికాహారం అంటే రేపు అధ్యాయంలో రాబోతున్నదండి ఈ కారాలు పులుపులు ఏం తొలగించుకుని సాత్వికమైనటువంటి భోజనం వండదు అదైనా ఎక్కువ తినకూడదు ఎంత తినాలి మితాహారం మితాహారం ఆ మితాహారానికి శాస్త్రజ్ఞులు ఏం చెప్పారంటే దౌభాగ పూరయేదన్నోయత్ మారు ప్రచారార్థం చతుర్ధమవశేషినాను తిరిగి జ్ఞాపకం చేస్తున్నాను పొట్ట యొక్క రెండు భాగములు ఈ స్థూలమైన పదార్థముతో నింపండి అన్నము కూర పప్పు పులుసు చారు మజ్జిగ వీటితో నింపండి పాతిక భాగం నీళ్లతో నింపండి ఇంకొక పాతిక భాగం ఖాళీగా పెట్టండి ఇదండి సాత్వికాహారం మీరు అడగచ్చు ఏమిటండి భోజనంసేపుడు ఈ మ్యాథమెటిక్స్ అంతా మాకు కుదురుతుంది ఏదో ఇంకో ఉపాయం చెప్పండి సాత్విక మితాహారానికి అంటే ఇంకోటి చెప్తాము ఏమిటంటే మీరు భోజనానికి వచ్చి కూర్చునేటప్పుడు రాకెట్ స్పీడ్తో వచ్చి కూర్చుంటారండి పేట మీద భోజనం అయిన లేపరా అని చెయ్యేటాడు అది లేవలేరండి బరువు అయిపోతుంది అట్లా కాకుండా భోజనానికి వచ్చేటప్పుడు ఎంత స్పీడ్తో వచ్చి కూర్చున్నారో లేచేటప్పుడు కూడా అంత స్పీడ్గా లేస్తే అది మితాహారం ఈరోజు రాత్రే ట్రై చేయండి చూడండి ఇంకొకటండి భోజనం చేసేటప్పుడు తింటుంటారు కదా తింటూ తింటూ ఉంటే కడుపు నిం ఈ భోజనానికి రెండు ఇంద్రియాలు ఉన్నాయండి ఏమిటి తెలుసు నాలుక నా సలహా ఏమిటంటే మాట వినండి కొత్త అమాయకం అండి పాపం నాలుగు మాట వినబాకండి మోస్ట్ డేంజరస్ ఫెలో వాడు వాడు ఏడిపిస్తాడు అండి సరే పొట్టే ఉంటుంది మనం తింటూ తింటూ ఉంటే చాలండి చాలండి నిండుతున్నాను నిండుతున్నాను అప్పుడు ఆఖర ముద్ద వేయబాకండి దీని పేరు డిసైడింగ్ మార్షల్ అంటారండి డిసైడింగ్ మార్షల్ అంటే అది తిట్టే బరువు అది వదిలితే తేలికైపోతుంది వదిలితే ఒకక్కని పెళ్లికి కానీ బేదవాడికి కానీ ఆ ముద్ద పెట్టండి వాడికి పెట్టిన పుణ్యం మనకు వస్తుంది ఈ ముద్ద కనుక తినకపోతే లైట్గా ఉంటుందండి తేలిగ్గా ఉంటుంది చూసారా దాని పేరు డిసైడింగ్ మార్ట్స్ అది తినద్ద అది ఒక ప్రాణికి పెట్టండి ఈ విధంగా మితాహారం మనం చేస్తే శరీరం ఆరోగ్యంగా ఉంటుంది ఒక ప్రాణికి మనం ఉపకారం చేసినట్టు అవుతుంది చాలా ఎంతో పుణ్యం వస్తుందండి మితాహారం ఒక ఊళ్ళోనండి ఇద్దరు ఉన్నారండి దంపతులు భార్య భర్త వాళ్ళు ఏ ముహూర్తల్లో పుట్టారో పరమ తిండిపోతుండీ పరమ తిండిపోతున్నా ఏ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు ఎవరు లేరండి వాళ్ళకి అసలు సంతానమే లేరండి ఎవరు లేరు బంధువులు ఎవరు లేరు వాళ్ళిద్దరే వాళ్ళిద్దరేనండి ఎట్లా పుట్టారంటే ఇద్దరూ తిండిపోతారు సిమెట్రికల్గా పుట్టారండి సిమెట్రికల్గా వాళ్ళ ఇంట్లో ఒక టైం టేబుల్ ఉందండి ఏమైనా చూసినా పిల్లలు అండి ఫస్ట్ బ్రేడ్ మ్యాథమెటిక్స్ సెకండ్ బిరేడ్ ఇంగ్లీష్ అని ఎట్ట రాసుకుంటారో వాళ్ళు పొద్దున ఏడు గంటలకి అటుకులు ఎనిమిది గంటలకి బఠానీలు తొమ్మిది గంటలకి జిడిపప్పు ఇట్టే రాసుకుంటారండి వాళ్ళు తెగ తింటుంటారు ఎప్పుడు తిండేది తిండేది మరి ఎట్లా పుట్టారో వాళ్ళిద్దరు కానీ ఒకనాడు అండి పండగ వచ్చిందండి పండగొస్తే గారెలు వాళ్ళు గారెలు చేసుకున్నారు అది ఈ రుబ్బిన పిండి అండి గారెల పిండి సరిగ్గా ఏడు గారెలైందండి ఏడు గారెలు ఇక చూడండి భార్యాభర్తలు భోజనానికి కూర్చున్నారు ఇక పంచుకోవాలి కదండి గారెలు పంచుకోవాలంటే భార్య అన్నది నేను కష్టపడే వంట చేశాను కాబట్టి నాకు నాలుగు గారెలు నీకు మూడు అన్నదండి భర్తకి ఎందుకంటే మూడున్నర గారిని తుంచకూడదని అనుకున్నారు ఇద్దరికి మూడున్నర మూడున్నరే సరిపోతుంది కానీ గారి తుంచకూడదని ఒక నియమం పెట్టుకున్నారు అందువల్ల ఎవరికోరికి మూడు రావాల్సిందే కదా చెప్పండి భార్య అన్నది నేను కష్టపడే వంట చేశాను నాకు మూడు నోరు మొయ్యి నేను కష్టపడి సంపాదించాను నాకు నాలుగు అని చెప్పి ఈ విధంగా ఇద్దరు రాజీ పడలేదండి ఆఖరికి ఒక విషయం మీరు రాజీ పడ్డారు ఇద్దరు చూడండి ఏమిటో తెలుసు రేపు పొద్దున ఎవరు ముందుగా లేస్తారో మూడు గారెలు వాడి ఆలస్యంగా లేచిన వాడికి నాలుగు గారెలు అని చెప్పి ఇద్దరు రాజీ పడ్డారండి మరి నాలుగు గారెలు అంటే ఒక గారి ఎక్కువ ఆలస్యంగా లేస్తే అందువల్ల ఏం చేశారంటే తిండిపోతున్నారు కదండి ఆ ఒక్క గారి కోసం పొద్దున నిద్రే లేవలేదండి మంచం ఖర్చుకుని గట్టిగా పండుకున్నారండి అంతే లేవలేదండి పొద్దున ఏడు అయిందండి లేవలేదు ఎనిమిది అయింది లేవలేదు తొమ్మిది అయిందండి చుట్టుపక్క వాళ్ళందరికీ ఆశ్చర్యం అనుమానం కలిగింది ఏమిటి ఏమైపోయినారు వీళ్ళిద్దరు తొమ్మిది గంటలైంది ఇంతవరకు ఇద్దరు తలుపు గట్టిగా కొట్టారండి డమ్మని కొట్టారు వినిపిస్తున్నదండి ఇద్దరికి కానీ లేవరు లేస్తే మూడు గారులే ఆఖరికండి కొట్టి కొట్టి తలుపులు బద్దలు కొట్టేశారు బద్దలు కొట్టి అందరు లోపలికొచ్చేశారు లోపలికి వచ్చి బాగా ఇద్దరిని కదిలిచ్చారు లేవండి లేవండి లేస్తేగా లేస్తే మూడు గారులే అందువల్ల ఒక్క దారి కోసం చస్తున్నారండి ఇద్దరు కలిసి అక్కడ లేవకుండా ఇద్దరు అట వండుకుంటే ఆఖరి గిట్ట నెట్టి నెట్టి నెట్టి కదిలించి కదిలించి వెలిగేదో చైతన్యం పోయినట్టుంది సత్యనారాయణ చెప్పి రెండు పాడేలు తీసుకొచ్చారండి రెండు పాడేలు ఇద్దరిని ఒక్కొక్క పాడి మీద పండ ఒక్కొక్కరిని ఒక్కొక్క పాడు మీద పండబెట్టి ఊరేగింపుగా శ్మశానానికి తీసుకుని పోయినారండి సరిగ్గా శ్మశానం దగ్గర దించితే భర్త అనుకున్నాడు ఇక ఎడు తిరిగి కాల్చిపారేస్తారు మమ్మల్ని లే లేచి కూర్చున్నాడండి వెంటనే భార్య నీకు మూడు నాకు నాలుగన్నది పరమ తిండిబోతులు పరమ తిండి పోతులు ఒక్క దారి కోసం ప్రాణం కూడా పోగొట్టుకోవాలని అనుకున్నారండి వాడు శ్రీకృష్ణ పరమాత్మ ఆహార విషయంలో కొన్ని నియమాలు చెప్తున్నారండి మితాహారం దైవార్పితాహారం ఏ అది సంపాదించేటువంటి మార్గం కూడా న్యాయంగా ఉండాలని చెప్పి పెద్దలు చెప్తున్నారండి ఒకరిని బాధించి ఒకరిని హింసించి మనం గనక భోజనం తెచ్చుకుంటే జీర్ణం కాదండి సరిగా ఏ రక్తం అంతా ఖరాబ్ అయిపోతుందండి అందుచేత ఈ నాలుగు నియమాలు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి ఆహార విషయం కనుక జాగ్రత్తగా ఉంటే నిజంగా జీవితం అంతా ధన్యం అవుతుంది ఎందుకో తెలుసు తస్మాద్ ఉపనిషత్తులు ఈ మనస్సు అన్నం చేత అన్నం శుద్ధంగా ఉంటే మనస్సు కూడా శుద్ధంగా ఉంటుంది ఇంగ్లీష్ లో ఒక సావిత ఉందండి ఇఫ్ యుల్ మీ వాట్ యూ ఈ ఐ విల్ టెల్ యూ హూ యువ If you tell, you tell me what you eat, you say you say you say you say you say you say, So English people say, If you tell me what you eat, I will tell you who you are. This is the same as the Ahara viṣayam. Shri Krishna Paramātma is the same as the Ahara viṣayam. I am in the Bhoomi, I am in the body, I am in the body, I am in the body, I am in the body, I am in the body, క్షరపురుషుడు అక్షర పురుషుడు పురుషోత్తముడు ఇక్కడ అక్షర పురుషుడు అంటే ఎనిమిదవ అధ్యాయంలో చెప్పిన అక్షర పురుషుడు కాదండి అంటే ఈ దేహంతో అభిమానం పొందేటువంటి వాడు క్షరపురుషుడు అక్షరపురుషుడు అంటే మనస్సును నేను అని చెప్పి అభిమానించేటువంటి వాడు అక్షర పురుషోత్తముడు అంటే వీళ్ళిద్దరికీ సాక్షిభూతంగా ఉన్నటువంటి భగవత్ స్వరూపం ఆత్మస్వరూపం ద్వామిమౌ పురుషే క్షరస్ వచ్చాక్ష పరమాత్మ్యుదాహృత కాబట్టి ఆ పురుషోత్తములు కావటానికి ప్రయత్నం చేయాలి ఖక్యం రెండు కూడా అల్పమైనటువంటిది ఈ విధంగా చెప్పి భుక్ష్యతమం శాస్త్రీ ముం మయా నేత్యా భారత అర్జున మహా రహస్యమైనటువంటి శాస్త్రం నేను చెప్పినాను దీన్ని చక్కగా ఆచరించుకుని పరమశాంతిని మోర్చాన్ని పొందు అని చెప్పి ఈ పవిత్రమైన అధ్యాయాన్ని పూర్తి చేసినారు హరి प्रहलादा नारदा जी प्रहलादा नारदा जी भाकुलु भगडो चुंदगनी नामा रूपमनुकु नीके जेया बंगळो रमनी नामा रूपमनुकु नीके जेया साजेता कोराणी वासा साजेता कोराणी वासा साम्राज्य మటాభిషేనా <issions mi gutter filtrate>